మహిమ ప్రభువా సర్వ సర్వకృపా నీ జగుతండి కృపా సత్య సంపూర్ణుడ సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ సర్వాధికారు వినేశయ సార్వభౌముడవునైనా నీకు పాద సన్నిధిలో చేరి ప్రభాని స్థుతించి ఆరాధించుటకు మాకు ఇచ్చిన సమయం కొరకు వందనాలు మహాఘనుడవు మహోన్నతుడవు ప్రభాను పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు పరిశుద్ధుడవునైనా కెరూబుల సెరూబుల స్థుతి గానముల మధ్య ప్రభన తండ్రి పరిశుద్ధుల సమూహంలో నా తండ్రి సూచించబడుతున్నటువంటి తండ్రివి నా తండ్రి నీవు ఒక్కడవే దేవుడవని ప్రభ ప్రతి ఒక్కరు ప్రభ అంత్యకాల ముందునైనా సూచక క్రియలను జరిగిస్తున్నావు నీ ప్రవచనాలను నెరవేరుస్తున్నావు ప్రభ నా తండ్రి ఎన్నో రకమైన ఇబ్బందుల్లో ప్రభ దుర్దినములు వచ్చినాయి నా తండ్రి ప్రభ ప్రతి ఒక్కరు నిన్ను సత్యం తెలుసుకొని ప్రభని అందరు నమ్మిక ఉంచుటకు ప్రభ ఇది సరి సమయం అని నా తండ్రి ప్రతి ఒక్కరు ప్రార్థిస్తున్నారు నాయన నీ యొక్క కృపలో ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి రక్షణ మార్గం ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభ ఏసే అన్న తండ్రి నిన్ను నమ్మి ప్రభ నీ పాద సన్నిధిలో వారి పాపం లోపుకొని పశ్చాత్తాపడి ప్రభ రక్షణ పొందుటకు తండ్రి మార్గంను మీరు సిద్ధపరిచినారని నీకు వందనాలు చెల్లిస్తున్నాం సేవకులను ఇంకా బలంగా అభిషేకించండి ప్రభ ఇంకా ముందుకు దూసుకెళ్ళటకు కృపను అనుగ్రహించండి ఎసే బలమైన సాక్షులుగా నిలబెట్టండి నాయన నతండి ప్రభ మరి ఏసే తండ్రి ఈ కాలంలో ప్రభ నీ ప్రతి ఒక్క బిడ్డ ప్రభ అతని అలజడితో కన్ఫ్యూజన్స్ తో రోగములతో ప్రభా కుటుంబ సమస్యలతో నా ఎంతో మంది వెలువెల్లాడుతున్నారు నాయన ప్రతి కుటుంబానికి ఆదరణ కలిగ చేయటండి నీకు గొప్ప కనికరం ప్రభ ప్రతి ఒక్కరు తెలుసుకున్నటకు ప్రభ నా సహాయం చేయండి పరిశుద్ధాత్మ శక్తిని ప్రభ నా కుమ్మరించండి నా తండ్రి ప్రవక్త చెప్పినట్టుగా అంత్యకాలంలో అనేకుల మీద నీకు పరిశుధాత్మ కుమ్మరిస్తానన్నావు నాయన పరిశుద్ధాత్ముడు ప్రభ ఈ భూమి మీద ఉండగా తండ్రి అన్నికులు రక్షణ పొందాల కనుక తండ్రి కృప చూపించండి కనికరించండి ప్రతి ప్రార్థన విజ్ఞాపన ఆలకించి బిడ్లందరినీ సమకూర్చండి తండ్రి వేసే వారి కుటుంబ సమస్యను తీర్చండి నా ప్రభ నీ పాద సన్నిధిలోకి వచ్చిన వారికి ఎవరికి కూడా నువ్వు తండ్రి వట్టి చేతులతో పంపేవాడు కావు నాయన సమృద్ధిని దయచేసేవాడు జీవమునిచ్చేవాడవు తండ్రి జీవాధిపతిమైన ఏస్యా నీకే వందనాలు చెల్లిస్తూ ఈ సాయంత్రకాల సమయం అందు ప్రభ వర్తమానం ద్వారా నా తండ్రి మా యొక్క హృదయాలను తాకమని వెలిగించమని ప్రభ మనస్ఫూర్తిగా ఒప్పుకొనిటకు ప్రభ మా యొక్క తెరవండి తండ్రి మనం నిత్యంలో వెలిగించమని ఏసయ్య నిపాత సన్నిధిలో మోకరిల్లి ప్రభ ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్క బిడ్డని సమకూర్చండి నెట్వర్క్ పవర్ కట్స్ ప్రతి విధమైన ఆటంకాలని మీకు స్వాధీనంలో పెట్టుకొని తండ్రి కృప చూపించి సమస్త ఘనత మహిమ ప్రభావంలు మీరే పొందుకొనమని ఏసయ్య పరిశుధ నామంలో ప్రార్థించి అడిగి తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ సిస్టర్ దేవి సిస్టర్ ఒక పాట పాడండి సిస్టర్ కళ్ళెరుగని తెల్లపావు రామపైగిరావా కపటమైన ఈ లోకపు ప్రేమను కానకవున్నావా కళ్ళెరుగని తెల్లపావు రమపై పై ఎగిరావా కఠినమైన ఈ లోకపు పొక్కడ కానక ఉన్నావా అయ్యో పావురము pauraama kallalerugani tellaa pauraama pai pai kegiraava katinamaina ee lokapu pokada kaanaka unnaava rengu rengula aakarshana lei vittanaleyena raakasi mukala snehaleni gurulugamareena రంగురంగుల ఆకర్షణలే విత్తనలయ్యేనా రాక్షసి ముకాల స్నేహాలే నీకు ఊరులుగా మారేనా ఆ కలి తీ చగ చల్లిన నూకలు కావే చెల్లెమ్మ ఆశతో నీవు వెళ్ళి వ్రాలు తీ ఉరలమ్మా ఆ కలితీ చెల్లెమ్మ గుండెల్లో కలి మాయే ప్రేమమ్మ యవ్వన కాలపు కామపు శ్రేషాలు ప్రేమన కోకమ్మా కళ్ళెరుగని తెల్ల పౌరామపైరావా కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా నిన్ను చూడక ఉండలేనని మాటలు విన్నావా నీవు లేకపోతే బ్రతుకలేనని వ్రాతలు చదివా నిన్ను చూడక ఉండలేనని మాటలు విన్నావా నీవు లేకపోతే బ్రతకలేనని వ్రాతలు చదివా ప్రేమంతేనే తెలియని మనుషుల గారుడి చెల్లెమ్మ ప్రేమ పేరుతో మోసపోతే అది ఆరడి బ్రతుకమ్మా ప్రేమంటేనే తెలియని మనుషుల గారని చెల్లెమ్మా ప్రేమ పేరుతో మోసపోతే అది ఆరని బ్రతుకమ్మా నీతి మాలిన మనుషుల ప్రేమలు నిజమను కోకమ్మా నీతి మనుషుల ప్రేమలు నిజమను కోకమ్మా కళ్ళెరుగని తెల్లపాముదావా కఠినమైన ఈ లోకప్పు పూకడ కానుక ఉన్నావా నీ కొరకి తన ప్రాణం పెట్టిన ప్రేమను చూడమ్మా నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా నీ కొరకి తన ప్రాణం పెట్టిన ప్రేమను చూడమ్మా నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమం అందరు నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే అందరూ నిన్ను విడిచిన గాని విడువని స్నేహితుడే కొందరిలాగా మధ్యలో నిన్ను మరువని ప్రేమికుడే రక్తం పోసి ప్రేమ లేకని కురాసేను నీ ప్రియుడే రక్షణనిచ్చి రాణిలా మార్చిన ఈ సురాజు గనుడే కళ్ళలు ఎరుగని తెల్లపావు రమపై పైకెగిరావా కఠినమైన ఈ లోకపు కానక ఉన్నావా కళ్ళలెరుగని తెల్ల పావురమపైరావా కటినమైన ఈ లోకపు పూ కనకన కవునవా అయ్యో పావరామా ఆ పావరామా కల్లలరుని తెల్ల పావరామపై పైకేగిరావా కటినమైన ఈ లోకపు పూ కడ కనకవునవా ప్రైస్లర్ సిస్టర్ ైజ్ ప్రార్థన చేస్తాం పర్షుద్ర వ తండ్రి మీకు వందనాలనైనా ఇస్రాయిలీల గొప్ప దేవ కృతజ్ఞతలనైనా ఈ విధమంతా మీరు మమ్మల్ని సురక్షితంగా నడిపించే ఇంటికి తీసుకొచ్చినందుకు మీకు ఎంతో వందనాలు అనేక ప్రాంతాలలో మీరు నడిపించినారు ప్రభావ అనేక తమిళి స్థలాలలో తండ్రి ప్రార్థన చేయలేని నడిపించినారు ప్రభావ మేము చేసిన ప్రతి స్థలంలో ప్రార్థనలకి విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మనుషులందరు ప్రభ సర్వసత్తంలోకి రావాలా మీ కొరకు సాక్షార్థంగా నిలబడాలా ప్రభ అవును ప్రభు ఆ రీతిగానే మేము ఈ లోకంలో వెలుగుని ప్రకటించగలం మీ వెలుగు కాబట్టి నేను ఆ వెలుగు గురించి సాక్ష్యం ఇవ్వడానికే ఈ లోకంలో మేము ఇంకా బ్రతికినాం మర్చిపోకుండా జాగ్రత్తగా ఓ ప్రభా మేము ప్రకటించేలాగా పాటించేలాగా సహాయపడమని ప్రార్థిస్తున్నాం మీ మహిమార్దంగా నిలబెట్టుకోండి ఈ యొక్క సాయంత్రం సమయం నా గ్రంథము పదిహేడవ అధ్యాయంలోని వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా సహాయపడండి ఓ ప్రభ వాటిని మేము గ్రహించాలా మా హృదయాల మీద పలకల మీద రాసుకోవాలని నైనా వాటిని రాసుకొని మేము ధ్యానించాలా ప్రభా వాక్యం ద్వారానే మేము శుద్ధీకరించబడతాం ఇంకా వేరే మార్గమే లేదు కాబట్టి నైనా సహాయపడండి నాయన పరిశుద్ధ పరచమని ప్రార్థిస్తున్నాం మీ కొరకు మేము సాక్షాత్ నిలబడాలా ప్రభా అందరి నిమిత్తమై మమ్మల్ని ఇంతవరకు ఇంకా కాబట్టి తండ్రి ఏ రీతిగా వీటిని మేము అర్థం చేసుకోవాలా ఏ రీతిగా నేను వీటిని మేము ప్రకటించాల ఆ యొక్క విధానాలు మాకు నేర్పించి నడిపించమని ప్రార్థిస్తున్నాం మీరు పరిశుద్ధులు కాబట్టి మేము కూడా పరిశుద్ధంగా జీవించాలని సహాయపడమని ప్రార్థిస్తున్నాం మీరు అక్కడి వరకు వలిసిదపరచుకోమని యేసు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆ మెన్ ఈరోజు పదిహేనవ అక్టోబర్ రెండు సంవత్సరం బైబిలోనియల్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనము ప్రకటన గ్రంథము పదిహేడవది అని ధ్యానిస్తున్నాం ప్రకటన గ్రంథము పదహారవ అధ్యాయం ముగ్గింపులో మహాబులోను ఏ రీతిగా ఉండబోతుంది దానికి తీర్పు ఆరంభం కావాలా అని దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేయబడింది పదిహేడవ అధ్యాయమంతా మహాబబులోను ఈ రోజు ఏ రీతిగా ఉందనే ఆ యొక్క అధ్యాయమంతా చూపిస్తుంది పద్దెనిమిదవ అధ్యాయంకి వచ్చేటప్పటికీ దానికి శిక్ష అమలు పరచబడడం మనం చూస్తా కాబట్టి ఇవన్నీ ఆరవ బూరకి సంబంధించిన బోధలు ఆరవ బూరలో ఏం జరిగిందో అవన్నీ ఇక్కడ విశదీకరించబడుతున్నాయి మరి విశేషంగా ఇంతకుముందు ఇవన్నీ నేను చూపించలేదు ఎందుకంటే ఆ రోజుకి మనం ఎవరం కూడా సిద్ధం లేదు వీటిని గ్రహించడానికి కానీ ఈరోజు మరి విశేషమైన ఈ యొక్క వాక్యాలని మీరు చూడబోతున్నారు ధ్యానించబోతున్నారు ఇవి లాంగ్ ఇయర్స్ కొన్ని సంవత్సరాలు ఆల్మోస్ట్ నేను అనుకుంటా దగ్గర ఒక సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ కి తను వాక్యాలు ఇవి ఆ రోజు రికార్డింగ్స్ లేవు అవకాశాలు లేకుండా మనకి ఓపెన్ ఆడిటోరియం ప్రకటించడమే జరిగింది కానీ ఆ రోజు మనకి సపోర్ట్ డాక్యుమెంటరీ సపోర్ట్ కానీ రికార్డింగ్ సపోర్ట్స్ కానీ లేవు కానీ ఇది ఒక సైకిల్ ఆల్మోస్ట్ ఎయిటీన్ ట్వంటీ ఇయర్స్ తర్వాత మళ్ళా తిరిగి వస్తుంది ఆ రోజున ఎంతమంది విన్నారో నాకు జ్ఞాపకం లేదు మన గ్రూప్లో వాళ్ళు ఉన్నారో కూడా తెలియదు నాకు ఈరోజు ఆ రోజు చెప్పబడ్డ వాక్యాలు ఆ రోజు విన్న వాళ్ళు ఈరోజు ఉన్నారో కూడా నాకు తెలియదు నాకు కూడా తెలియదు కానీ ఎట్లయితేనేది ఇంకొక అవకాశం మనకి అనుగ్రహించబడింది ఈ సైకిల్ ఎవ్రీ ట్వంటీ ఇయర్స్ కి నేను గమనిస్తున్నా ఎవ్రీ ట్వంటీ ఇయర్స్ కి అవకాశం వస్తుంది ఆ ట్వంటీ ఇయర్స్ లో ఎవరెవరకు వెళ్ళిపోతుంది ఆ వాక్యం స్వీకరించిన వాళ్ళు స్వీకరిస్తున్నారు తురుణీకరించిన వాళ్ళు తురణీకరిస్తున్నారు నిర్లక్ష్యంగా జీవించే వాళ్ళు నిర్లక్ష్యంగా జీవిస్తున్నారు యథావిధిగా విన్నీ మర్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఎప్పటికైనా ఆ గుంపులు మనకు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం పన్నెండవ అధ్యాయానికి పదహారు పదిహేడు పద్దెనిమిది అధ్యాయులకి తేడా పోయిన వారం నేను చూపించిన అటుపోయిన వారం కూడా ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయంలో ఒక సంఘం గురించి చెప్పబడింది ఆ సంఘము రసవేదన పడుతుంది మగశిషువుని కొరకు ఎంతగానో ప్రయాసపడుతుంది ఆ సంఘము లక్ష నలభై నాలుగు వేల నేను చూపించిన నేను అనుకుంటా బహుశా టూ థౌసండ్ నుంచి చూపిస్తున్న ఆ యొక్క వాక్యం ఏ మార్పు లేదు కన్సిస్టెంట్ గా ఉంది ఏ మార్పు లేదు ఆ యొక్క సంగము సంఘము మగ శిష్యుని ప్రసవించడం అంటే ఏసు ప్రభుని ఆ మనుషులలో తీసుకొని రావడం యేసు ప్రభుని వారికి పరిచయం చేయడం ప్రసవించడం అంటే అర్థం అది ఆ వారిని రక్షించుకోవడం ప్రభు చెంత నడిపించుకోవడమే ప్రసవించడం వారి జీవితంలో ప్రభుని తీసుకొని రావడం నా తల్లి ఎవరు నా సహోదరులు ఎవరు నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళే ప్రభు కాబట్టి తండ్రి చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళే సంగము అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు మౌన ప్రభు వాక్యం ద్వారా కాబట్టి ఆ యొక్క ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయంలో ఆ స్త్రీ ఎట్లా ఉంది ఎట్లా గ్రహించాల ఎట్లా గుర్తించాలా నేను ఒక విషయం హెచ్చరించాలనుకుంటున్నా ప్రకటన గ్రంథంలో ఉన్న చిహ్నాలన్నింటినీ నువ్వు గ్రహించినప్పుడు ఆ చిహ్నము ఎవరిని సూచిస్తుంది అనేది నువ్వు పరిశీ ఆ సింబల్ చిహ్నం అంటే సింబల్ కదా ఆ ఎవర్ని ఎవరిని సూచిస్తున్నాయి అనేది మనం గ్రహించాల కాబట్టి గ్రహించలేక మనుషులు రకరకాలుగా వాటిని విశదీకరించడం జరుగుతూ ఉంది కానీ రకరకాలుగా విసర్జి సత్యం ఎట్లా బయటకు కాబట్టి సత్యం బయటికి రావాలంటే పరిశుధాత్మ నడిపింపు మనకు అవసరం అందుకు కాబట్టి ఐహిక విచారాల చేత కొట్టుకొని పోతున్న వాళ్ళకి ఆసక్తి ఉండదు నశించిన వారికి ఇవన్నీ వేరేతనం అని కూడా చెప్తారు పౌలు కొరెంతులు రచన పత్రికలో కానీ మనకు అది ఎంతో ఆసక్తి దేవుడు మనకు అనుగ్రహించండు అది బహు విలువగల చిట్టి తినగల కంటే ఈ వాక్యం ముఖ్యంగా ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోలేని క్రైస్తవ సంఘము సంఘమే కాదంట నేను ఎందుకంటే ప్రకటన గ్రంథం సంఘం కొరకు మళ్ళీ దాన్ని అర్థం ఎందుకు జీవిస్తున్నట్టు సంఘం అర్థం అందుకే ప్రటన గ్రంథం అధ్యాయంలో మనం చూసినాము ఆ యొక్క సంఘం ఎట్లా ఉంది లక్ష నలభై నాలుగు వేల మందికి సాదృశ్యం వారి నోట్లో ఏ అబద్ధము లేదు వారి మీద ఏ నింద లేదు అసలైన సంఘం అది కానీ ఈరోజు ఉన్న సంఘము అది సర్పంల చేతను తేళ్ల చేతను ఆ పట్టబడింది బలవంతుల చేత పట్టబడింది అంటాడు ఏసుప్రభు బాప్తిజం ఇచ్చి వ్యూహాను కాలం మొదలుకొని ఈ రోజు వరకు పర్లోక రాజ్యము బలవంతుని చేతిలో పట్టబడింది వాణ్ణి చేతుల నుంచి విడిపించుకొని రావడానికి కొరికే ఈ యొక్క లక్షా పని ఇది ఎవరు చేస్తలేరు ఒక చిన్న గుంపుకే అది అనుగ్రహించబడింది నువ్వు నేను చేయాల్సిందే అది ఏంది అది ఆ బలవంతుని చేతిలో పట్టబడ్డ ఆ గొప్ప జన సమూహం గుంపు మొదటి రెండు గుంపులు సర్పంల తేళ్లు వాటి చేతుల నుంచి దాని బయట తీసుకుంటాం వల్ల కానీ దురదృష్టం ఏంటంటే గొప్ప జన సమూహము వారినే అంటుకొని వారి సహవాసంలో ఉంది అందుకు ఆ మూడు ఒకటే రీతిగా ఇప్పుడు ఒకటే సహవాసంలో ఉంటే ఒకటే గుణగనం ఉంటుంది కానీ ఎక్కడో మనసాక్షి కొడతా ఉంటుంది నువ్వు తప్పు చేస్తున్నావు నువ్వు మోసకరమైన జీవితంలో జీవిస్తున్నావు ఇది మంచి సహవాసం కాదని తెలుసు అయినా కానీ సమర్థించుకుంటారు ఎందుకు అంటే మనం చనిపోతే మాకు స్థలంలో మా పిల్లలకి పెళ్లిలో వచ్చేస్తాడు అని సమర్థించుకొని ఆ మతపరమైన ఆచారబద్ధమైన సర్పముల తేళ్లతో పాటు కలిసి ఉంటారు అన్నట్టు గొప్ప జన సమూహం కానీ మనకి మనకు అనుగ్రహించబడ్డ బాధ్యత ఏంటంటే ఈ సత్యం గ్రహించిన మనము ఆ గొప్ప సమూహాన్ని ఏ రీతిగా ప్రభు చింతకి బయటికి నడిపించుకుంటూ రావాల ఎక్లీసియా అంటారు గ్రీక్ భాషలో చర్చిని చర్చ్ అంటే ఎక్లీసియా ఎక్లీసియా అంటే బయటకు పిలబడ్డవారు అనర్థం కానీ లోపల ఏం చేస్తున్నారు ఈ లోకం నుంచి నువ్వు పిలవబడ్డ దాను పిలబడ్డవాడవు కానీ లోపలేం చేస్తున్నావు బయటికి పిలవబడ్డ వారైతే బయట ఉండాలి కదా లోపల ఎందుకున్నారు కాబట్టి బయట లోపలు ఉన్నవారు ఎక్లీసియా కాదు బయట ఉన్నవారే ఎక్లీసియా అసలైన చర్చ బయట ఉంటుంది ఇది లోపలు ఉన్నది అదొక దాన్ని ఈరోజు నేను ఎట్లా గుర్తించాలో మీకు చూపిస్తా ఫైనల్ గా డొంక తిరుగు లేకుండా స్ట్రైట్ గా చూపించేస్తాను ఎందుకంటే దాని కొరికే ఈరోజు ఈరోజు ఈరోజు వింటున్న వారికి కంప్లీట్ ఈ ప్రకటన గ్రంథము దేనికి సంబంధించింది ఏ రీతిగా తీర్పు తీర్చ తీర్పులు తీర్చపోతున్నాడు దేవుడు అనేది బాగా తేటగా అర్థమైపోతుంది ఎందుకంటే స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పాల్సిన వాక్యానికి వచ్చేసిన మనం సిద్ధపడినాం అయితే లక్ష మందికి సంబంధించిన రికార్డింగ్స్ లో మీరు చూసింటారు గతంలో వీళ్ళందరూ పన్నెండు గోత్రాలు లేక ఇస్రాల్ పదలకి ఆ యొక్క గోత్రాలు వీరికి అనుగ్రించబడ్డాయి అన్నట్టు ఎందుకంటే పాతవి గతించిన సమస్తం కృతవని అంటాడు కొరతలు రాసిన రెండో పత్రికలో పౌలు కాబట్టి పాతవి ప్రకృతి సాధ్యంగా ఉన్న పన్నెండు గోత్రాలు క్రొత్తవి ఆత్మీయ స్థితిలో ఉన్న పన్నెండు గోత్రాలు కాబట్టి ఆ పన్నెండు గోత్రాలకు సంబంధించిన బోధ గతంలో చూపించిన ఒక ఒక్కొక్క గోత్రానికి ఉన్న పేరులో ఉన్న ఆత్మీయ సత్యాన్ని మనం చూడగలిగినాం అది నాకు బహు అన్ని రికార్డింగ్స్ లోకెళ్ళ అది బహు ఇష్టకరమైన ఇష్టమైన రికార్డింగ్ నాకు ముఖ్యంగా ఎందుకంటే దాని కొరకు ఎంతగానో ప్రయాసపడినానో పైగా అది ఎక్కడ లేదు ప్రపంచంలో ఏ రికార్డింగ్స్ లేవు ఏ ఇంటర్నెట్ యూట్యూబ్స్ అలా ఏ వీడియోస్ ఆడియోస్ కామెంట్రీస్ కూడా లేవు అది చూసినప్పుడు ఆ ఈ రోజు కూడా నాకు బహు ఆశ్చర్యం అనిపిస్తుంది ఇంతగా రహస్యం దాచిపెట్టి దేవుడు ఆ గోత్రాల పేర్లలో ప్రతి పేరుని అతక పెడితే ఆ పన్నెండు కోతాల పేర్లలో అతమే సత్యం బయటకు వస్తుంది లక్ష నలభై మందికి అంటుకున్నట్లుంటది ఆ వాక్యం తర్వాత ఎఫ్ఎస్ లో పౌలు ఈ విషయాన్ని మనకి చూపిస్తుంటాడు ఈ సంఘం ఏ రీతిగా ఉందన్న విషయాన్ని ముఖ్యంగా ఎఫ్ఎస్ లో పౌలు తన పర్లోకపు యాత్రలలో అనేక వచ్చేవాడు పైకి పరలోకం దర్శించి అక్కడ సంభాషించి దూతలతోని మనుషులతోని అవి ఉచ్చరింప శక్యం కానీ అవన్నట్టు అవి చెప్పలేడు ఇక్కడ ఎందుకు అంటే ఆ భాషలు వేరే పరలోకంలో మాట్లాడే భాషలు ఈ లోకంకి సంబంధించినవి కావు అందుకు ఆ భాషలలో వాళ్ళతో సంభాషించాడు అందుకే ఇక్కడికి వాటిని ఉచ్చరింప శక్యం కాదంటున్నాడు పౌలు అది ఎవరు చెప్పలేరు కూడా ఎందుకు ఉచ్చరింప శక్యం కాదు బ్రదర్ అంటే చెప్పలేరు వాళ్ళు ఎందుకంటే కృపావరలలో ముఖ్యంగా భాషల వరం ఉన్నవాడు ఈ సత్యని గ్రహించగలడు విచరింప శక్యం కానిది అవి అవి విశదీకరించలేను ఎందుకు అక్కడ భాష వేరే ఇక్కడ భాష వేరే ప్రతి లోకంలో ఒక భాషను నేను చూపించిన గతంలో ఆకాశములు మహాకాశములు వాటి ను పైనున్న ఆకాశములు ప్రతి ఆకాశంలో ఒక రకమైన భాష అంటే అక్కడ రకరకాల భాషలు ఉంటాయి ఆ రకరకాల జీవులు ఉంటాయి ప్రతి జీవికి ఒక తెగకి సంబంధించిన జీవికి ఒక రకమైన భాష నువ్వు ఆ జీవులతో మాట్లాడాలంటే నీకు ఆ భాష రావాలా కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళిపోయినావంటే అక్కడ వాటితో సంభాషిస్తుంటావు ఆ భాషలు అవి సత్యం తెలియదు భాషల భాషల వరం ఉన్న వాళ్ళకి కూడా ఇది తెలియదు అన్నట్టు కాబట్టి మానబాధ్యత అవి వాళ్ళకి చూపించాలా వాళ్ళకి తెలియదు కాబట్టి మనం చూపించాలా అయితే ఎఫ్ఎస్ లో పత్రికలో ఆయన పర్లోకపు దర్శనాలు అక్కడ పోయి చూసింది అక్కడ పోయి మాట్లాడింది వాటన్నిటినీ జాగ్రత్తగా ఈ ఎఫ్ఎస్సిల రాష్ట్ర పత్రికలలో రాసిపెట్టిండు అందుకే వీటిని బహు ధ్యానించాలా మనం కేర్ఫుల్ గా ఒకవేళ నీకు సేవను పరతం మీద ఎక్కి అక్కడ గొరపులతో పాటు నివసించాలా సహవాసం చేయాలా అతనితో సంభాషించాలా అంటే నీకు ఈ ఎఫ్ఎస్ఎల్ రాష్ట్ర పత్రిక బాగా అర్థం కావాలా అక్కడి నుంచి పౌలు ఈ పరిశుద్ధమైన సంఘం ఎట్లా ఉంటుంది అంటే లక్షా నలభై నాలుగు వేల మంది ఉంటారు తక్కిన మూడు గుంపులు ఎట్లా ఉంటాయో విశదీకరించింది అక్కడ మొదటిదిగా చూడండి ఐదవ అధ్యాయం గురించి నేను చూస్తున్నాను నేనే చదువుతాను మీరు వినండి ఐదవ అధ్యాయం ఒకవేళ బ్రదర్స్ ఎవరైనా రెడీగా ఉంటే ఉండండి తక్కిన వాక్యాలు నేను అడిగినప్పుడు మీరు రెడీగా చెప్తే టైం సేవ్ అవుతూ ఉంటుంది ఎఫ్ఎస్ పత్రిక ఐదవ అధ్యాయం నేను చదువుతాను మీరు వినండి మొదటి వర్షంలో కావున మీరు ప్రియులైన పిల్లల దేవుని పోలి నడుచుకొనుడి ఆ ఒక్క వాక్యం చాలా అన్నట్టు నీ జీవితం మొత్తం తారుమారైపోతుంది ఎందుకంటే మీరు ప్రియులైన పిల్లలు అంట అంటే చాలా మంది ఉన్నారు పిల్లలు పిల్లలు ఎంతమంది ఉంటారు కుటుంబాలలో పిల్లలు ఉంటారు కానీ అందరూ ప్రియులుగా ఉంటారా ఉండరు నువ్వు అందరినీ కరెక్ట్గానే చూస్తావు మీ పిల్లల్ని అందరినీ కరెక్ట్గానే పెంచుతావు కానీ ఒకడో ఇద్దర ప్రియంగా ఉంటారు ఎందుకుంటారు అక్కడ ఉంది ఏమంటే ప్రియులైన పిల్లలు ఎట్లుంటారంటే దేవుని పోలి నడుచుకుండే వాళ్ళు అన్నట్టు అంటే బహు జాగ్రత్తగా పరిశుద్ధంగా ఫోకస్డ్గా ఉంటారు అన్నట్టు ప్రణాళిక ఏంది దేవుని యొక్క తాత్పర్యం ఏంది దేవుని యొక్క ప్లాన్స్ ఏంది వాటి అన్నిటినీ కలిసిన వాళ్ళు తెలుసుకున్న దేవుని పోలి అంటే మీరు బాగా అర్థం చేసుకోవాలి దేవుని పోలడం అంటే ఆయన స్వరూపంలో సృష్టించబడ్డ వాళ్ళం మనం అంటే ఆయన స్వరూపం అంటే ఏంది చాలా మంది అనుకుంటారు ఆయన స్వరూపం అంటే ఆత్మ అనుకుంటారు లేక ఆయన స్వరూపం అంటే ప్రాణం అనుకుంటారు ఆయన స్వరూపం అంటే మన శరీరం అనుకుంటారు కానే కాదు దేవుని పోలిక అంటే ఏంటంటే ఆయనలో ఉన్న శక్తి అన్నట్టు ఆయనలో ఉన్న పవర్ అంటాం మనం లేక ఆయనలో ఉన్న కెపాసిటీ అంటాం ఇంగ్లీష్లో చెప్పాలంటే కాబట్టి దేవుని పోలి నడుచుకోవడం అంటే దేవుని యొక్క కెపాసిటీలో జీవించడం అన్నట్టు మనం ఈ లోకంలో ఎందుకంటే దేవుని బిడ్డలం కాబట్టి దేవుడు అంటే ఎన్నిసార్లు నేను చూపించిన గతంలో దేవుడు అంటే పరిపాలించేవాడు అనర్థం కాబట్టి ఈ సృష్టికి దేవుడు అంటే ఈ సృష్టిని పరిపాలించేవాడు కాబట్టి మీరు దైవములు అని రాయబడింది అన్నట్టు ఎందుకు ఈశ్వరావు అంటే మనం కూడా పరిపాలించే వాళ్ళం ఈ లోకంని పరిపాలించేవారు సాత్వికులు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు అంటాడు మత్ స్వార్థ ఐదో అధ్యాయంలో కాబట్టి నిజంగా నీకు సాత్వికమైన గుణం ఉంటే నువ్వు పరిపాలిస్తావు దేవునికి ఉన్న గుణగణం దేవుని పోలి నడుచుకోవడం అంటే ఆ గుణగణాలు కలిగిన జీవితం అన్నట్టు అయితే భార్య భార్య భర్తలకు సంబంధించిన బోధ అక్కడ ఉంటుంది రెండవ వర్షంలోకి వస్తే క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణంగాను బలిగాను అప్పగించుకోలేను అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి కాబట్టి అక్కడ మూడో వర్షం నుంచి ఏం చేస్తామంటే ఆ తక్కిన మూడు గుంపులు ఎట్లున్నాయి చూపిస్తారు అన్నట్టు మూడవ వర్షంలో మీలో జాలత్వమే కానీ ఏ విధమైన అపవిత్ర జాతత్వం అంటే విగ్రహార్థన ఏ విధమైన అపవిత్రతయే కానీ లోభత్వమే కానీ వీటి పేరే నేను ఎత్తకూడదు ఇది పరిశుద్ధులకు తగినది కాబట్టి పరిశుద్ధులు ఎట్లా జీవించాలా జాగ్రత్తగా ఉండద్దు వనలో ఏ విధమైన అపవిత్రత ఉండదు ఏ విధమైన అనేది నేను ఏదో ఒక రోజు మీకు చూపిస్తా ఎన్ని విధాలుగా ఉంటాయి ముఖ్యంగా మీ కుటుంబ జీవన విధానము భార్య జీవన విధానము మీరు సంభాషించే విధానము మీరు ఎట్లా మాట్లాడుతున్నారు పదాలు ఏం పదాలు వాడుతున్నారు పిల్లల ముందు ఎట్లా మాట్లాడుతున్నారు ఇవి నేను ఇప్పుడు చెప్పలేను కానీ ఏదో ఒక రోజు అవకాశం వస్తే చూపిస్తున్నాయి ఏ విధంగా మనం మాట్లాడాలా ఎందుకంటే వాళ్ళు అవన్నీ నేర్చుకుంటారు భవిష్యత్తులో వాళ్ళు కూడా అట్లనే ఉంటారు పరిశుద్ధులు ఎంత జాగ్రత్తగా జీవించాలా వారి కంటి చూపు కానీ వారి నడవడి కానీ వారి ప్రవర్త కానీ వారి హృదయమే కానీ ప్రభుత్వ వీడు నిజంగా నిష్కలంకంగా ఉన్నవాడు వీడు అని చెప్పాలా దేవుడు నీ గురించి సాక్షినివ్వాల అంత పరిశుద్ధంగా నువ్వు జీవించలేకపోతే సేవలకు నువ్వు పనికి రావన్నట్టు ఎందుకంటే పరిశుద్ధంగా ఏర్పరచబట్టే వాళ్ళే సేవకుడుకు పనికి పనికి అన్నట్టు కాబట్టి ఇది పరుషులకు తగినది ఏది వీటిని దూరంగా ఉండడం తర్వాత కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపగలను కానీ మీరు భూతులైనను పోకేరి మాటలైనను నరసోక్తులైనను ఉచ్చరింపకూడదు మూడు మూడు కనిపిస్తూ ఉంటాయి మీకు ఎప్పుడైనా కానీ జారత్వము అపవిత్రత లోపత్వం మూడోవి తర్వాత బూతులు పోకిరి మాటలు నరసోక్తులు నోట్లికలొచ్చడి ఇవన్నీ బూతులు పోకిరి మాటలు నరసోక్తులు నోట్లికలొచ్చడి ఇవి మీకు తగవు అంటే లక్ష నలభై మందికి ఇవి తగవు అన్నట్టు మాట్లాడలేరు తర్వాత చూడండి ఐదవ వర్షంలో వ్యభిచారి అయినను అపవిత్రుడైనను అయి లోబి అయినను అంటే లోబి అనే వాడికి ఈ మూడు గుంపులు ఈ మూడు గుణగాణాలు ఉంటాయి అంటున్నాడు విగ్రహ వ్యభిచారమైన వ్యభిచారి అయినను అపరితుడైనను విగ్రహార్థికుడై ఉన్న లోబి అయినను మళ్ళా మూడే అవి క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడు అన్న సంగతి మీకు నిశ్చయంగా తెలియను చూడండి ఈ మూడు మొదటి మూడు గుంపులకి ఈ గుణగాణాలు ఉంటాయి ముఖ్యంగా మొదటి రెండు గుంపులకి సర్పంలకి తేలకి ఈ రెండు గుంపులు ఉంటాయి కానీ ఆ యొక్క లక్ష నలభై నాలుగు వేల మంది అటువంటి జీవితంలో ఉండరు కానీ అటువంటి సహవాసంలో ఉంటారు వాళ్ళు వ్యభిచారం చేయరు ఆ కానీ అపవిత్రంగా జీవించరు కానీ వ్యభిచారులను అపవిత్రులు విగ్రహ సహవాసంలో ఉంటారు అందుకు వారికి తగిన శిక్ష వీళ్ళ వారికి రాకుండా ఉండడం కొరకే ఆ మూడో గుంపుని బయటికి తీసుకురావడం కొరకు దేవుడు నిన్ను నన్ను ఏర్పరుచుకున్నాడు కాబట్టి మనం ఏం చేయాలి ఎప్పుడు చూడండి ఆరో వస్త్రంలో వ్యర్థమైన మాటల వలన మిమ్మును మోసపరచ నియకుడి ఇట్టి క్రియలవలన దేవుని ఉగ్రత అవిదేలన వారి మీదికి వచ్చును గనుక అట్టి వారి మీరు అట్టి వారితో పాలివారే ఉండకుడి ఎవరితో పాలివారి ఉండాల అట్టి వారితో పాలివారి ఉండద్దు తప్పించుకుంటుండాల ఎవరైతే అపవిత్రంగా జీవిస్తుంటారో ఎవరైతే భయంకరమైన పాపలో జీవిస్తుంటారో వాళ్ళ నుంచి పరిగెత్తిపోవాలి స్నేహం ఉండనే ఉండదు నీ స్నేహం చేయనే చేయద్దు వారిని షేక్ హ్యాండ్స్ ఇచ్చి వాళ్ళతో ఉండనే ఉండకూడదు బహు డేంజర్ ఇది ఆత్మీయ ప్రపంచం అని తెలుసు షేక్ హ్యాండ్స్ ద్వారా హ్యాండ్స్ ద్వారా అది వచ్చేస్తుంది హగ్గింగ్స్ ద్వారా అవి వచ్చేస్తా ఉంటాయి ఎందుకంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు ఉడంబడిక పడుతున్నావు కాబట్టి ఇవి ఆత్మీయ ప్రపంచము బహు డేంజరస్ దురాత్మాలు ఉంటాయి వాటిని నువ్వు అసహించుకోవాలా కాబట్టి ఇప్పుడు చూపిస్తుంది చూడండి పాదవసం లేదు కనుక ప్రభుకు ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించచ్చు అది నువ్వు చేసుకోవాల్సింది ఈ రోజు సేవలో అది నువ్వు పోగొట్టుకున్నావు చాలా సంవత్సరాల క్రితం ఈ రోజు తెలుసుకుంటున్నావు ఏం తెలుసా ప్రభుకు ఏది ప్రీతికరమైంది ఎవరు చెప్పగలరు చెప్పండి మన గుంపులో ప్రభుకు ప్రీతికరమైంది ఏంది తండ్రి కుమారుని ఎందుకు పంపించని లోకంలో నశించిన దానిని వెతికి రక్షించడం కోరికే అది ప్రీతికరమైంది నువ్వు దానిని పరీక్షించాలా ఎట్లా మనుషులని ప్రభు చేత నడిపించాలా అది ఎప్పుడో మర్చిపోయినాం మరి లక్ష నలభై మందిని ఎట్లా చెప్పుకుంటాం దాన్ని పరీక్షించచ్చు చూడండి కనుక ప్రభుకు ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించచ్చు వెలుగు సంబంధుల వలె నడుచుకున్నడి వెలుగు సంబంధులు తక్కిన వాళ్ళ చీకటి సంబంధులు వెలుగు సంబంధుల వరే మనం నడుచుకోవాలా నిన్ను చూస్తే మనుషులు భయపడాలా బాససే భయపడాలి ఇరవై ఇరవై రెండో వచ్చినం ఇది బహుముఖ్యమైన వాక్యము ఇరవై ఒకట చూడండి క్రీస్తు నేను ఒకటి గమనించిన పౌలు తన పత్రికలన్నిట్లలో క్రీస్తు అనే పదం వాడుతూ ఉంటాడు ఎక్కువ యేసు అనే పదం వాడాడు ఎక్కువ నేను గమనించిన మీరు ఎంతమంది గమనించారో నాకు తెలియదు ఎందుకంటే ఏసు అన్నప్పుడు మానవ శరీరం ధరించిన వాడు క్రీస్తు అంటే దైవికంగా మార్చబడ్డవాడు కాబట్టి పౌలు ఈ గ్రహించి ఆసు క్రీస్తుగా మార్చబడిన విషయాన్ని ఎక్కువ ఉత్తి చూపిస్తా ప్రతి స్థలంలో వాక్యాలలో మీరు ఎప్పుడన్నా ఒప్పికుంటే చూడండి ఇవి రీసెర్చ్ లాగా స్టడీ చేయండి ఇరవై చూడండి క్రీస్తు భయంతో ఒకరికొకడు లోబడి ఉండండి తర్వాత శ్రీలార పురుషునకు సారీ ప్రభువునకు నాకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి ఇది ఇది సీక్రెట్ అన్నట్టు ఒక ఫ్యామిలీ సక్సెస్ఫుల్ ఉండాలంటే ఇది సీక్రెట్ అన్నట్టు స్త్రీలు వారి భర్తలకు లోబడి ఉండాల తర్వాత ముప్పై ఇరవై మూడవ వర్షం నుంచి మన యాక్చువల్ బోధ స్టార్ట్ అవుతుంది చూడండి క్రీస్తు సంఘంకు శిరస్ ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్ ఉన్నాడు ఇది ఇదొక్కటే ఈ ఒక్క వాక్యమే సేవ జీవితంలో మార్పులు తీసుకొస్తూ ఎందుకంటే పురుషుడు యాచకత్వం నిరసిస్తూ ఉంటాడు పురుషుడు ప్రభుకి సాదృశంగా ఉన్నాడు భార్య సంఘానికి సాదృశంగా ఉంది కాబట్టి పురుషుడు ఎప్పుడైనా తల్లలాగానే ఉంటాడు అంటే లీడర్ అన్నట్టు భర్త భర్త లీడర్ భార్య ఫాలోవర్ అన్నట్టు కాబట్టి వాళ్ళు ఒకరినొకరు బహు జాగ్రత్తగా ప్రభు కొరకు జీవించాలనేది అక్కడ జ్ఞాపకం చేపస్తుంది ఎందుకంటే క్రీస్తే శరీరం నాకు ఒక ఉన్నాడు అలాగనే భర్త కూడా అని చెప్తున్నాడు క్రీస్తే శరీరం నాకు రక్ష ఉన్నాడు తర్వాత నాలుగు ఇరవై నాలుగవ శట్లుంది చూడండి సంఘము క్రీస్తుకు మళ్ళా ప్రతి స్థలంలో క్రీస్తు అనే ఎందుకంటే ఏసు ప్రభు అభిషేకం పొందినవాడు కాబట్టి ఆయన అభిషక్తుడు అని చెప్పబడ్డాడు కాబట్టి ఆ పదానికి ప్రాధాన్యస్తున్నాడు అభిషేకము పొందలేకపోతే యేసు మనిషిలాగానే ఉండిపోతుంటే ఎందుకంటే ఆయన మనిషి రూపం ధరించి కాబట్టి ఆయన అభిషేకం పొందకపోయింటే మనిషిలాగా ఉండేవాడు అభిషేకం పొందిండు కాబట్టి తన దైవత్వాన్ని చూపించగలుగుతుంది మనకి అనేది పౌలు నుంచి మనం నేర్చుకుంటున్నాం కాబట్టి పురుషులారా మీరు మీ బావిని ప్రేమించండి అటువలే క్రీస్తు కూడా సంఘంను ప్రేమించి ఇప్పుడు చూడండి ఇరవై ఆరో వర్షంలో ఎట్లా ఉంటుంది సంఘం అది కళంకమైనను ముడత అయినను అటు మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను ఇది పాయింట్ కళంకం ఉండద్దు ఏ ముడత ఉండద్దు ఇవి నేను ఎప్పుడన్నా చూపిస్తా చే నంబర్స్ పదాలు ఒకవేళ మీ కోపికొంటే మీరు చూసుకోండి ఎప్పుడు వినని ఎప్పుడు అర్థం కాని విధానంగా మీరు నేర్చుకుంటారు ఈ ముడత కలంకం అంటే నీ మీద నేరం నిందలు నీ మీద ఏ నిందలు లేవని చెప్పిస్తాం ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయంలో కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘం గాను మహిమ గల సంఘం ఈరోజు మహిమ కలంకమ ఏ చర్చలో చూసినా ఏ చర్చలు చూసినా ఏదో ఒక లోటే మడతలే కనిపిస్తూ ఉంటాయి మొడతలే కనిపిస్తూ ఉంటాయి సారీ ఫలశుద్ధత కనిపించేది అంత అపవిత్రత దోషం కనిపిస్తూ మహిమ కనిపించింది మహిమ వెళ్ళిపోయిందంట కడవారి మందిరంలో మహిమ వెళ్ళిపోయినట్టు చూస్తాం మనం గ్రంథంలో చూస్తాం అది వెళ్ళిపోయింది కాబట్టి అది ఎట్లుంది ఇప్పుడు నిర్దోషమైంది గాను మహిమ గల సంఘం గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్ర పరిచేయుడు అంటే నీళ్లు వాక్యం నీళ్లతో అని చెప్తున్నాడు వాక్యం నీళ్లతో స్నానము చేసి దానిని పవిత్ర పరిచి పరిశుధపరచకై దాని తన్ను తాను అప్పగించుకొనేను కాబట్టి క్రైస్తవ సంఘము ఎట్లా ఉంటుంది అని కానీ అట్లా లేది రోజు ప్రపంచాత్మకంగా క్రైస్త సంఘం అట్లా లేదు ఎందుకు అంటే అన్ని వీటికి విరుద్ధంగా ఉంటాయి ఈ వాక్యాలకి కానీ కేవలము ఒక చిన్న గుంపే ఈ రీతిగా జీవిస్తుంది పరిశుద్ధంగా ఆ గుంపు పేరే లక్షా వేల మంది అన్నట్టు కానీ ప్రకటన గ్రంథము పదహారో అధ్యాయం నుంచి మనం చూస్తున్నాము మహాబబులోను అనేది కూడా ఒక స్త్రీ అది బహు అపవిత్రంగా జీవిస్తుంది అది మతపరమైన క్రైస్తవ జీవితం అని నేను స్ట్రైట్ గా చూపించినా కూడా కొంచెం కష్టమే చాలా మందికి దాన్ని స్వీకరించడం ఎందుకంటే ఈరోజు మతపరమైన క్రైస్తవ జీవితము బహు ఈ పదాలకి ఆపోజిట్ గా ఉంటుంది ఇప్పుడు నేను దాన్ని ఆరంభించబోతున్నాను ప్రొసర్చ్ చేయండి ప్రకటన గ్రంథము ఇప్పుడు ఎవరన్నా కూడా చదవచ్చు అవకాశం ఉన్న వాళ్ళు గ్రంథము పదిహేడవ అధ్యాయం గ్రంథము పదిహేడవ అధ్యాయము ఎవరైనా నేను మీకు అక్కడ పదిహేడవ అధ్యాయాన్ని ఆరంభించినప్పుడు ఈ విషయాలన్నీ మీకు చూపిస్తా ఉన్నాను పదిహేడవ అధ్యాయము పదిహేడవ అధ్యాయంలో ఈ స్త్రీ రెండవ స్త్రీ మొదటి ఏమో పరిశుద్ధమైన స్త్రీ ప్రకటం పన్నెండో చూస్తున్నాము లక్ష సాదృశ్యం ఆమెకి ఆపోజిట్ గా ఉన్న స్త్రీ పదిహేడవ అధ్యాయంలో విశదీకరించబడింది ఆమె పేరే మహాబులోను లేక మర్మమయమైన మహాబబులోను అని కూడా పేరు ఆమె పేరే మర్మము అని కూడా అక్కడ అయితే అక్కడ ఆ ఏడు దేవదూతలకు సంబంధించిన విషయాలు బహుధీరంగా మనం గతంలో ధ్యానించము ఒక్కొక్క తూత తన పాత్రని భూమి మీద పడివేసినప్పుడు ఎటువంటి తీర్పులు ఆరంభమవుతాయి అనేది చూపించింది అక్కడ ఆ వాక్యాలలో అయితే పదిహేడో మంచి వర్షంలో ఆ ఏడు పాత్రలను పట్టుకొని ఏడుగురు దేవదూతల్లో ఒకటి వచ్చి నాతో మాట్లాడొచ్చు ఇలాగ చెప్పాను నీవిక్కడికి వెళ్ళము విస్తార ఇప్పుడు ఎవరన్నా పేపర్ పెన్సిల్ ఉంటే రాసుకోండి ఈ స్త్రీ ఎవరైతే నేను చూపిస్తాను డైరెక్ట్ గా ఫస్ట్ పాయింట్ మొదటి వచనం విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ ఈమె ఈమెకి తీర్పు అంతకుముందు విషయం బబ్లోనికి తీర్పు తీయడానికి జ్ఞాపకం చేయబడిన దేవుని సన్నిధిలో పదహారవ అధ్యాయం చివరి వచనాలలో ఇప్పుడు పదిహేడవ అధ్యాయం ఆరంభంలో ఈమెకి తీర్పు ఈమె ఎవరైనా చెప్తుండే తీర్పు ఎవరికి ఇవ్వబోతుందని చెప్తున్నాడు మహావేశ అంటే విస్తార జలముల మీద కూర్చున్న మహావేశకు చేయబడి తీర్పు నీకు కనుపరిచేదను అని చెప్తున్నాడు కాబట్టి మీరు రాసుకోవాల్సింది ఏంటంటే సెవెంటీన్ చాప్టర్ 17 వర్స్ వర్స్ లో ఈ స్త్రీ మహావేశ తర్వాత ఈమె ఎక్కడ గుర్చింది విస్తార జలముల మీద గుర్చింది సరే నీళ్ళ మీద ఒకటి గుర్చాడు మనకు తెలుసు విస్తార జలములంటే మనకి దూతన్ని జ్ఞాపకం చేస్తాడు అది నేను మీకు చూపిస్తామను సార్ చూడండి అయితే రెండవ వర్షంలో భూ రాజులు ఆమెతో వ్యభిచరించేది భూ రాజులు ఎవరంటే సేవా జీవితంలో ఉన్నవారు ఎందుకంటే పేతు రాష్ట్ర పత్రికలో యాచక సమూహంగా మార్చుకున్న దేవుడు మనల్ని తన మరణ భూస్థాపన పురంధార వాళ్ళంతా చివరికి వచ్చేప్పటికి ఎట్లయినా ఈ మహావేషతో వ్యభిచారం చేశారంట ఆత్మీయ స్థితిలో అర్థం తర్వాత భూనివాసులు ఆమె వ్యభిచార మద్యంలో మత్తులైనరు భూనివాసులు అంటే తక్కిన గుంపు మొదటి రెండు గుంపులు ఏ రీతిగా ఉన్నాయి తక్కిన గుంపే రీతిగా ఉందాడు అయితే మూడవ వర్షంకి వచ్చేటప్పటికీ అప్పుడు అతడు ఆత్మవశుడైన నన్ను అరణ్యంలో కొనిపోగా ఇప్పుడు బాగా తీసుకోండి అంత అరణ్యంలా అనిపిస్తుంది దేవదూషణ నామములతో నిండికొని దేవదూషణ నామములు ఈ విషయం బాగా తెలుసుకుంటే దేవుని దూషిస్తుంది ఈ యొక్క స్త్రీ జీవిత విధానం స్త్రీ జీవిత విధానం ఏంది దేవుని దూషించడం ఇది కూడా మతపరమైన గుంపే కానీ పరిశుద్ధమైన గుంపు బయటకు వచ్చేసింది అక్కడి నుంచి ఈ గుంపులో ఉండలేకపోయింది అది కాబట్టి దేవ దూషణ నామములతో నిండుకొని ఏడు తలలను పది కొమ్ములను గల ఎర్రని మృగము మీద కూర్చునిన్న ఒక స్త్రీని సూచించింది ఇప్పుడు మీరు ఎక్కడ అర్థం చేసుకోవాలంటే ఇందాక పదిహేడవ దేము మొదటి వశ్రంలో ఈ స్త్రీ ఎక్కడ కూర్చుంది విస్తార జలముల మీద కూర్చుంది మూడవ వశ్రంకి వచ్చేటప్పటికి ఎక్కడ కూర్చుందో చూడండి ఆమె ఎక్కడ కూర్చుంది ఎర్రని మృగం మీద కూర్చుంది నేను ఇంకోటి చూపిస్తాను మీకు మీరు ఆశ్చర్యపోతారు ఈరోజు కాబట్టి ఈమె ఎక్కడ కూర్చుందో దేవుడు ఇప్పుడు నీకు ఒక చిహ్నాన్ని చూపిస్తుండడు ఈ మూడు చిహ్నాలను గ్రహిస్తే ఆ దేని మీద కూర్చుందో కూడా మీరు వాగర్థం కాబట్టి మొదటిది జలముల మీద కూర్చుంది రెండవది ఎర్రని మృగం మీద కూర్చింది అంటే ఆ జలములే ఎర్రని మృగము ఆ మృగమే జలములు అని చెప్తున్నాడు అంటే అది ఒక గుంపుకు సంబంధిస్తుందని చెప్తున్నాడు తర్వాత ఆమె ఎట్లంతా చూడండి నాలుగో వర్షంలో ఆ స్త్రీ ధూమ్ర రక్త వర్ణములు గల వస్త్రం అది నేను చూపించిన ధూమ్ర రక్తం అంటే వాయులెట్ రక్త వర్ణం అంటే రెడ్ వాటికి సంబంధించిన చిహ్నాలు నేను చూపించేసిన గతంలో రెండు వరాల వస్త్రం ధరించుకొని బంగారంతోనూ రక్తములతోనూ ధూమ్రము అంటే పాత నిబంధన జీవన విధానం అంటే యహోవా దేవుణ్ణి ధరించడం రక్తవర్ణము అంటే ఏసు ప్ర యొక్క మరణంలో జీవితం అన్నట్టు కాబట్టి సంపూర్ణంగా దేవుని వాక్యాన్ని గ్రహించిన స్త్రీ కానీ దానికి ఆపోజిట్ గా ధరైన స్త్రీ ఆమె ధరించుకుంది కానీ దాని జీవించలేదు బంగారంతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడింది మూడు ఇవి బంగారము రత్నము ముత్యములు ఏహ్యమైన అంటే అసహ్యమైన కార్యం చేస్తుంది తాను చేచిన విభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండను అంటే ఆమె చేతిలో ఒక బంగారు పాత్ర ఉంది అందులో అంత అపవిత్రమైన ఏమంటాము మద్యం ఉంది అంటే రసము పులిసిపిన పిన ఉంది అంటే ఆ పాత్రలు చూడడానికి బంగారమే దైవికమైందే కానీ లోపలుంది చెత్తతో కూడిన అది ద్రాక్షరసం పులిసి పిన ద్రాక్ష రసం అది అందరికీ తాగించింది అంటే ఆ ద్రాక్ష మంచి ద్రాక్షరసమేమో పరిశుధాత్మలోని సత్యానికి సాదృశ్యము పులుషుల ద్రాక్షరసము అబద్ధ బోధ అధ అబద్ధ ప్రవచనాలకి సాదృశ్యం అబద్ధ వాక్యాలకి సాదృశ్యం అది నేను మీకు చూపించిన గతంలో గలతీలు రాసిన ప్రతికలకు వస్తే వారు గలతీల సంఘంలో దయ్యంలో బోధ భూతంలో బోధని అనుసరించిర్రు అని పౌరు జ్ఞాపకం తీస్తున్నాడు ఒక చర్చలో ఒక చర్చని పట్టుకొని నువ్వు దయ్యంలో బోధను పాటిస్తున్న వాటి ఆ చర్చ ఎట్లా తీసుకుంటుంది నిన్ను దాన్ని నిలబడుతుంది కానీ పౌలికి చాలా ధైర్యం నువ్వు నన్ను కొడితే నాకేం నష్టమే కాదు కానీ నా మాట వినకపోతే నీకు నష్టం అని చెప్తున్నాను కాబట్టి నేను తనులు తిన్నా అవమానపడ్డ ఇవన్నీ నాకు చాలా మంచిది ఎందుకంటే నన్ను ఎంత అవమానిస్తే రాబోదిన యుగములలో నేను అంత ఉన్నత స్థితిలో జీవిస్తాను ప్రభు సన్నిధిలో కాబట్టి నాకు ఎక్కువ అవమానమైన ఎక్కువ గాయాలైనా ఎక్కువ అసహించుకున్న ఈ లోకము పరలోకంలో ప్రభు సన్నిధిలో నాకు ఉన్నత స్థితి అనుగ్రహించబడుతుంది ఆ సత్యాన్ని పౌలు జ్ఞాపకం గ్రహించగలిగిండు కాబట్టి అన్ని భరించి ఇవి ఇవి ఇవి ఇవన్నీ ఎన్నదగినవి అంటాడు అయితే ఈ స్త్రీ గురించి మరి కొన్ని విషయాలు మనం చూస్తున్నాము దూతనే చెప్తుంటే ఈ స్త్రీ ఎవరన్నది కానీ దూత చెప్పినా కూడా విశదీకరించిన కానీ అర్థం కాని స్థితిలో ఉన్నది ఈరోజు చూడండి ఐదవ అష్టంలో దాని నొసట దాని పేరు ఇలాగో ప్రయపడి ఉంటాడు మర్మము వేషలకును భూమిలోని అసహ్యమైన వాటన్నిటికీ తల్లి ఆమె పేరు మహాబబులోను కాబట్టి పన్నెండవ అధ్యాయంలో ఉన్న స్త్రీకి పదిహేడవ అధ్యాయంలో ఉన్న ఈ స్త్రీకి ఎంత తేడా ఉంది ఇది కూడా చర్చే కానీ ఈ చర్చికి ఆ చర్చకి ఎంత తేడా ఉంది ఆ చర్చి ప్రసవిదన పడుతుంది ప్రభుని ఎట్లా నడిపించ ప్రభు చెంతకు ఎట్లా నడిపించాలా ప్రభుని ఎట్లా ప్రసవించాలా ఈ లోకంలో అనేకుల జీవితాలలో అని ప్రస ప్రయాసపడుతుంది దివరాత్రంలో కానీ ఈ స్త్రీ మటుకు ఎంటర్టైన్మెంట్ భూనివాసులకు తన అబద్ధ బోధని అబద్ధ వాక్యాలని అబద్ధ ప్రవశలని అబద్ధ దర్శనాలను అన్నింటినీ అబద్ధ వాక్యాలను అన్నింటినీ వారికి త్రాపిస్తుంది అంటే అబద్ధంని తాపిస్తుంది మత్తు చేసే ద్రాక్షరసము అబద్ధానికి సాదృశ్యం సత్యంలో నడిపించే ద్రాక్షరసము పర్శున నడిపింపుకు సాదృశ్యం కాబట్టి మత్తిని కోరుకుంది లోకం దురదృష్టం ఆరు వర్షాలు మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తం చేతను ఏసు యొక్క హతశాఖల చేతను మత్తిలి యూనిట నేను దాన్ని చూచి బహుగా ఆశ్చర్యపడగా ఆ దూత నాతో ఇట్లానే నీవేలా ఆశ్చర్యపడితేవి ఈ స్త్రీని మర్మమును ఏడు తలలను పది కొమ్మలను కలిగి దాని మోయిచున్న క్రూర బురగవును కూర్చిన మార్మంలో నేను నీకు తెలిపేదను ఇప్పుడు దూత చెప్తుండే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలనేది నేను పోయినా ఎవరైనా కూడా మీకు చూపించిన ఏమని చెప్తుంది దూత అనేది కొంచెం కిందికి వెళ్తే ఇప్పుడు మీరు గ్రహించగలరు ఈమె ఇంకెక్కడ కూర్చుంది అనేది ఈమె ఇంకెక్కడ కూర్చుంది ఏడవ వచనండి ఇప్పుడు అనే రెండు క్లూస్ మీకు ఇచ్చేసినాను మొదటిది ఆ స్త్రీ విస్తార జలముల మీద కూర్చుంది రెండవది మూడవ వర్షంలో చూసినాము ఎర్రని మృగం మీద కూర్చుంది ఇప్పుడు ఏడో వర్షంకి వచ్చినప్పటికీ ఎక్కడ కూర్చుందో చూడండి ఆ దూత నాతో ఇట్లా నేను ఈ స్త్రీని గూర్చిన మర్మమును ఏడు తలలను పది కొమ్ములను కలిగి దాన్ని మోయుచున్న క్రూర మృగమును గురిచిన మర్మము నేను నీకు కాబట్టి ఇప్పుడు ఈ మృగం ఎక్కడ కూర్చిందో చెప్పండి ఈ స్త్రీ సారీ ఈ స్త్రీ ఎక్కడ కూర్చుందో చెప్పండి ఏడో వర్షంకి ఈ స్త్రీ మృగం మీద కూర్చింది క్రూర మృగం మీద ఆ క్రూర మృగము ఈ స్త్రీని మోస్తుంది మూడవ వర్షంలో ఆమె మృగం మీద కూర్చుందా మరి కొంత కిందికి పోతే ఇంకెక్కడ కూర్చుందో చూపిస్తాం చూడండి మూడవ మూడవ స్థలం మొదటిది విస్తార జలముల మీద కూర్చుంది రెండవది ఆ మృగం మీద కూర్చుంది ఇప్పుడు చూడండి ఇంకెక్కడ కూర్చుందో తొమ్మిదవ అర్షంలో అయితే ఎనిమిదో వర్షంకి మనం తిరిగి వచ్చేస్తాము కొంచెం గ్యాప్ ఇచ్చి తొమ్మిదో వర్షంలో ఈ స్త్రీ ఎక్కడ కూర్చున్నారని మీకు చూపిస్తా ఇందులో జ్ఞానం మనసు కనబడును కాబట్టి మనకు తెలుసు బుద్ధి లేని కన్య కలకి ఇవే అర్థం కావు బుద్ధి ఎందుకంటే ఆమెకి జ్ఞానం ఉంది కాబట్టి కాబట్టి లక్ష మందికి జ్ఞానం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇవన్నీ సునాయాసంగా గ్రహించగలరు కొంచెం కష్టమే కొంచెం ప్రయాసపడాలా కొంచెం టైం పెట్టాలా వీటి మీద ఎందుకంటే ఈ లోకంలో టైం పెట్టి ఈ లోకం సంపాదించుకుంటున్నాం పరలోకం మీద టైం పెడితే పరలోకం సంపాదించుకుంటాం కాబట్టి మనం ఇప్పుడు దానికి ఒక ప్రయాసపడుతున్నాం మన సేవా జీవితంలో అందరు విడిచిపెట్టేసినా మనం విడిచిపెడతలేము ఈ వాక్యాన్ని కాబట్టి ఇందులో జ్ఞానము గల మనసు కనబడును ఆ ఏడు తలలు ఆ స్త్రీ కూర్చున్న ఏడు కొండలు కాబట్టి తొమ్మిదవశి ఈమె ఎక్కడ కూర్చుంది ఏడు కొండల మీద కూర్చుంది మూడో వర్షంలో ఎక్కడ కూర్చింది మృగం మీద కూర్చింది మొదటి వర్షం పోస్తే ఎక్కడికి వచ్చింది విస్తర చలముల మీద కూర్చుంది కాబట్టి ఈ మూడు సూచనలు ఈయన నీకు అర్థమైతే చాలు ఈ మూడు ఈ మూడు స్థలాలు ఎక్కడ కూర్చిందామే అనేది దీన్ని అర్థం చేసుకోగలిగితే నీకు మొత్తం క్లూ అర్థమైపోతుంది ఈ కూర్చు ఈ ఎవరు ఎవరు మోస్తురు ఈమెను ఎవరు మోస్తరు విస్తర చలములు ఎవరు ఇప్పుడు చూడండి దూత చెప్తున్నాడు చూడండి ఎనిమిదవ వర్షనం ఏం కావాలనే మీకు చూపించలే దానికి తిరిగి వచ్చేస్తాం మనం ఎందుకంటే ఎనిమిదవ వచనము బహు ప్రాముఖ్యమైన వచనం అన్నిటికంటే పన్నెండవ వర్షంకి సరే మనం ఎనిమిది తొమ్మిది అయిపోయింది కదా ఏడు కొండలు పదవం మరియు ఏడుగురు రాజులు కలరు ఐదుగురు పులిపేరి ఒకరు నాడు కడమవాడు ఇంకాను రాలేదు వచ్చినప్పుడు అతడు కొంచెం కాలము ఉండవలను ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ నేను కేవలం పదవ వచనాన్ని మీకు విశదీకరించి చూపిస్తాను ఎందుకంటే ఇవి గతంలో ఎన్నిసార్లు నేను ట్రై చేసినా కానీ నాకు రిలీజ్ రాలేదు ఎందుకంటే ఇది విని అర్థం చేసుకునే వాళ్ళు లేరు మీ దగ్గర జస్ట్ వేస్ట్ అయిపోతుంది నీ యొక్క సేవా పరిచర్యలో ఇవన్నీ చెప్పడం అన్న గ్యాప్ కన్ గ్యాప్ కనికి చేయబడింది కాబట్టి మరియు ఏడుగురు రాజులు కలరు ఐదుగురు కూలిపోయి ఒకడున్నాడు కడమవాడు ఇంకాను రాలేదు వచ్చినప్పుడు అతడు కొంచెము కాలము ఉండేవాళ్ళని కాబట్టి ఈ ఏడుగురు రాజులు ఎవరు ప్రకృతి సహజంగా దాని తర్వాత ఆత్మీయంగా నేను మీకు చూపిస్తాను ఏడుగురు రాజులు ఎవరు గతంలో చూపించిన చాలాసార్లు దాని గ్రంథం రెండో దాయంలో ఈరోజు మరోసారి చూసి చూడబోతున్నాను ఒకసారి అక్కడ మిస్ అయిపోతే ఇక్కడ ఇంకా అవకాశం ఉంటుంది దాని మళ్ళీ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కాబట్టి పదకొండో అతడు కొంచెం కాలం ఉండవాలను కొంచెం కాలమే కొంచెం సమయమే ఇంగ్లీష్లో అయితే షార్ట్ స్పేస్ అని కొంచెం టైం అని ఇక్కడ కొంచెం కాలం అనింది సరే రెండొకటే షార్ట్ స్పేస్ కొంచెం కాలము పదకొండవ శల్లో ఉండినదియు ఇప్పుడు లేనిది అయిన ఆ క్రూర మృగము ఆ ఏడుగురుతో పాటు ఒక్కడునై ఉండి ఫైనల్ క్లూ ఆ ఏడుగురు ఆ ఏడుగురు ఒకటే అన్న విషయం వ్యాఖ్యం చేస్తున్నాడు ఆ ఏడు కొండలు ఒక్కటే ఆ మృగము ఒక్కటే విస్తర జలములు ఒక్కటే ఇవన్నీ ఒక్కటే అని చెప్తున్నాడు దేవుడు చాలామంది వాటి అట్ట గ్రహించారు అవన్నీ సెపరేట్ అనుకుంటారు కానీ కాదు ఇవన్నీ ఒకటే గతాలుగా నేను చూపించిన ముఖ్యంగా పద్నాలుగవ అధ్యాయంకి వచ్చేటప్పటికీ అక్కడున్న ఆ మృగం ముఖ్యంగా పదమూడవ అధ్యాయం ఆరంభంలో ఒక మృగము నీళ్ళ నుంచి బయటకు వస్తుంది సముద్రం నుంచి ఇంకొక మృగము భూమి నుంచి బయటకు వస్తుంది అయితే ఎట్లా రెండు మృగాలు కనిపిస్తున్నాయి అంటే అవి రెండు మృగాలు కాదు ఒకటే అని చూపించ వాక్యం ఎందుకంటే రెండవ మృగము మొదటి మృగం వంటిదే దాని చేస్తే దీనికి ఉన్నవి అని చెప్ అని ఉంది అక్కడ వాక్యం అప్పుడు గ్రహించిన ఇవన్నీ ఒకటే మృగం అని కాబట్టి ఇక్కడ కూడా ఇప్పుడు చూస్తున్నాము ఏడు కొండలు ఒకటే అంటే ఒకటే కొండ అని చెప్తున్నాడు పదకొండో అంశంలో అంటే ఎనిమిదో దాని గురించి మాట్లాడుతున్నాడు అక్కడ మరియు ఏడుగురు రాజులు కలరు ఐదుగురు కులిపోయి ఒకడు ఉన్నాడు అంటే ఆరో వాడు ఉన్నాడు దాని తర్వాత కడమవాడు ఇంకా రాలేదు అంటే ఏడో వాడు వాడు వచ్చినప్పుడు కొంచెం కాలం ఉండేవాళ్ళను ఏడవాడు ఏడవాడు కొంచెం కాలం ఉంటాడు దాని తర్వాత ఉండినది ఇప్పుడు లేనిది అని ఆ ఈ క్రూర మృగము ఆ ఏడుగురితో పాటు ఒకడున ఉండి తానే ఎనిమిదవ రాజగుచు నాశంనకు పోచున్నాడు పోవును కాబట్టి ఇవి మొత్తం ఎనిమిది అన్న విషయానికి అర్థం చేస్తుండే ఎనిమిది అవకాశాలు ఎనిమిది ఎయిట్ టైమ్స్ అనేది కాబట్టి ముందు ఏడు ముందు ఏడుగురు రాజులు అందులో ఐదు మంది కూలిపోయినారు ఒకడున్నాడు ఇంకా అంటే ఆరో వాడు ఉన్నాడు దాని తర్వాత కడమవాడంటే ఏడో వాడు రావాలా ఏడవ వాడు వచ్చినాక ఏమవుతుంది కొంచెం కాలం ఉంటాడు దాని తర్వాత ఎనిమిదవ వాడు వస్తాడు ఈ ఎనిమిది వాడు ఎవడంటే ఆ ఏడు నుంచి వచ్చిన వాడే వాక్యం అది నేను చూపిస్తాను మీ కాబట్టి ఏడవ వాడి నుంచి వచ్చిందే ఎనిమిది అని చెప్తాడు అది నేను చూపిస్తా వాక్యం కొంచెం ఓపికబడితే అప్పుడు మీకు అర్థమవుతుంది ఇవన్నీ ఆత్మీయ స్థితిలో జరుగుతున్న మతపరమైన జీవితం అని ఒక తేటగా కాబట్టి వారు నీవు చూచుచిన తర్వాత నీవు చూచిన ఆ పది కొమ్ములు పది రాజులు వారి వరకు రాజ్యంను పొందలేదు కానీ ఒక గడియ క్రూర మృగంతో కూడా రాజు వలె రాజుల వలె అధికారం పొందుదురు వీరు ఏకాభిప్రాయం అంటే ఈ పది మంది కూడా ఒక్కరే అని చెప్తుంది మళ్ళా వీరు ఏకాభిప్రాయం గలవారే తమ బలమును అధికారమును ఆ మృగం నాకు అప్పగింతురు అయితే వీరెవరు వీళ్ళు ఏం చేస్తున్నారు చివరికి వీరు గొరపులతో యుద్ధం చేస్తున్నారు ఈ కొండలు ఈ తలలు ఈ మహాజలములు ఆ స్త్రీ అందరూ కలిసి యేసు ప్రభుకి విరుద్ధంగా యుద్ధం చేస్తున్నారు కొంచెం కష్టమే కదా తెలుసు పక్షాలోము అనేవాడు దావిదు కుమారుడు దావిదుకి వ్యతిరేకంగా లేచిండు దావిదుకి తన కుమారుడు ఎంతో ఇష్టం కానీ తన సొంత కుమారుడే తనని తరడానికి లేచిండు చంపడానికి లేచిండు అప్పుడు దావిదు తన భార్యలు పిల్లలు అందరినీ తీసుకొని అరణ్యకి వెళ్ళిపోతున్నాడు కానీ అప్షలోము అంటే అప్పటికి కూడా దావిదికి ఇష్టమే కానీ యువం అనే చంపించినట్టు మనం చూస్తాం అక్షలము అక్షలము చనిపోయినప్పుడు దావీదు బహుగా ఏడ్చిడు నాకు ఎందుకు అది విషయం జ్ఞాపకానికి వస్తుందంటే ఇప్పుడు బాగా తెలుసుకుండా గొర్ర గొర్రపిల్లకి విరుద్ధంగా తన సొంత ప్రజలే లేస్తే ఉంటది నువ్వు ఎవరి నీ ప్రాణాన్ని క్రయదనంగా పెట్టినవో వాళ్ళే నీకు విరుద్ధంగా లేస్తే నీ పరిస్థితి ఏది నువ్వు ఎంతగా వేదన పడతావు కాబట్టి క్రీస్తు కలిగిన మనసు మీకు అందరూ ఏసుప్రభు తన రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని క్రయదనంగా పెట్టి నిన్ను రక్షించుకుంటే నువ్వే ఆయనకి విరుద్ధంగా లేసి యుద్ధానికి సిద్ధపడుతుంటే ఆయన ఎట్లా సహిస్తాడు నిన్ను కొంచెమన్నా తెలియడాలా కదా మతానికి యేసుప్రభకి విరుద్ధంగా ఎట్లా యుద్ధం చేస్తాను ఆయన సృష్టికర్త సారభోవానుడు ప్రాణాన్ని పెట్టడానికి తీసుకుంటే అధికారం ఉంది సమస్త సృష్టి మీద అధికారం పొందుకున్నవాడు అతనికి విరుద్ధంగా నువ్వు యుద్ధం ఎట్లా చేస్తావు గెలవగలవా మీరు గొర్రెపిల్లతో యుద్ధం చేతురు కానీ గొర్రెపిల్ల ప్రగులకు ప్రభులు రాజులకు రాజులైనదిన తనతో కూడా ఉండిన వారు అంటే లక్ష మంది పిలబడిన వారై ఏర్పరచబడ్డ వారై నమ్మకం వారై ఇవి మూడు గుణగణాలు లక్ష నలభై నాలుగు మొదటి మీరు పిల్లబడ్డవారు మీరు ఏర్పరచబడ్డవారు మీరు నమ్మకంగా సేవ చేసేవారు ఈ మూడు గుంపులు ఇవి ఈ మూడు గుణగణాలు అన్నట్టు ఒకటి గుంపులు ఇవి తగ్గిన మూడు గుంపులకు ఉండవు ఈ కేవలం లక్ష అంటే మనకే ఉంటే ఈ గుణగణాలు నువ్వు పిల్లబడ్డ వాడవు నువ్వు ఏర్పరచబడ్డ వాడవు నువ్వు నమ్మకమైన వాడవు బట్ ఎక్కడ కూడా వేషధారణ చూపించవు ఎవరిని మెప్పుకోదాలని కొరకు నువ్వు ప్రయాసపడవు మనుషులని సంతోషపరచడానికి కొరకు ఎప్పుడు సేవ చేయవు ఏసు ప్రభువు ఆ రాజులను జయిస్తాడు ఈ రాజులు ఎవరు మన లెక్క రాజులగడతలు క్రూర మృగముకి వాళ్ళు అధికారం ఇచ్చేసేట్లు మరి వాళ్ళ మీద ఎట్లా చూద్దాం విజయం పొందుతున్నాడు క్రూర మృగం మీద విజయం పొందాల్సింది పదిహేను మరియు ఆ దూత నాతో ఇలాగ చెప్పను ఆ వేష కూర్చున్న చోట నీవు చూసిన జనములు ప్రజలు కాబట్టి ప్రజల మీద కూర్చుంది ఈ వేష జన జనములను ఆయా భాషలాడు భాషలు మాట్లాడు వారేని సూచించును కాబట్టి మీరు ఇప్పుడు బహుతేటంగా అర్థం చేసుకోవచ్చు ఆ ఏడు తలలు కానీ ఆ మృగమే కానీ ఈమె కూర్చున్న మృగమే కానీ తలలే కానీ ప్రజలు జనులు జన సమూహము గొప్ప జన సమూహము జనములు భాషలు మాట్లాడువారు అని చెప్తుంది బహుతేటగా అతూత చెప్తున్నాడు అక్కడ ఈమె యోర దలసా నీకు ఎప్పుడు చెప్తే నేనంటే ఇంతవరకు నేను నీకు అన్ని చీనాలు చూపించిన జలములు దాని తర్వాత ఎర్రని మృగము దాని తర్వాత కొండలు ఏడు కొండల మీద కూర్చుంది స్త్రీ ఆ కొండలు ఆ మృగము ఆ జలములు ఒక్కటే అని చెప్తుంటే ఇక్కడ పదహారో వర్షంకి వచ్చేప్పటికీ సారీ పదహారు పదిహేనవ వర్షంకి నీవు చూస్తున్న ఆ వేష ఎవరో తెలుసా ఆమె ఎక్కడ కూర్చుందో తెలుసా ఆమె చోటు నీవు చూచిన జలములు ప్రజలు అంటే నీళ్లే ప్రజలు దాని తర్వాత జన సమూహములను జనములను ఆయా భాషలు మాట్లాడవారిని సూచించను నీవు ఆ పది కొమ్ములు గల ఆ మృగములు చూచితివే వారు ఆ వేషను ద్వేషించి దానిని దిక్కులందానిగాను దిగంబరిగాను చేసి దాని మాంసము భక్షించి అగ్నిచేత దానిని బొత్తిగా కాల్చివేత్తరు ఇవి నేను ఎన్నిసార్లు చూపించిన ఏంది దీనికి ఎట్లా అర్థం చేసుకోవాలను మొదటి రెండు గుంపులు గొప్ప జన సమూహాన్ని చంపుతాయి మొదటి రెండు గుంపులు ఏందివి సర్పములు తేళ్లు చర్చి సిస్టంలో రెండు గుంపులు అవి ఈ మూడో గుంపు కింద కూర్చుండే గుంపు ఆ మొదటి రెండు గుంపులు స్టేజ్ మీద ఉండే గుంపులు అవి స్టేజ్ మీద కుర్చీలు మీద కూర్చుండే గుంపులు రెండు మొదటి గుంపు సర్పములు అయితే రెండు గుంపు తేళ్లు లెఫ్ట్ హ్యాండ్ అంటారు చూడు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అంటారు అట్లా సర్పంలకి రైట్ హ్యాండ్ అన్నట్ ఇవి అయితే కిందనేమో కాంగ్రిగేషన్ సామాన్య ప్రజలు కూర్చుంటారు కాబట్టి చివరికి ఈ మతపరగల జీవితము వేషేగా తయారైంది మృగంగా తయారైంది అంది ఎవరు చెప్తున్నాడు ఏడు తలలు ఏడు కొండలు ఏడు సంఘాలు అని చెప్పి మనం చూసినాం ప్రారంభం ఏడు కొండలు ఏడు సంఘాలు ఎఫ్ఎస్సీ నుంచి లవదకి ఈ రోజుకి మతపరమైన జీవితము ఒక ఎర్రని మృగంలాగా తయారై ఎరుపు అంటే మీకు అర్థమవుతుంది ఎరుపు అంటే ఏదోము ఎర్రనిది అంటే ఏ షాగు ఏ షాగు అంటే కూడా ఎర్రనిది అని అర్థం కాబట్టి వీళ్ళు ఏదోము అంటే తేళ్లకి సాదృశ్యం అని కూడా అర్థం అదొక అదొక మృగంలాగా తయారీ ఎర్రని మృగం అర్థం అది ఎరుపు అంటేనేమో తేళ్లకు మురుగము మృగము అంటే భూ జంతువులకి అన్నిటిలో సర్పము కాబట్టి ఎరుపు తేళ్లకు సాదృశ్యము మృగము సర్పములకు సాదృశ్యం అది రెండు కలిసిన గుంపు అన్నట్టు చర్చి సిస్టము అట్లా తయారైంది ఈరోజు తేళ్లు సర్పము కలిసి జీవిస్తున్న సిస్టమ్ అది ఎక్కడ కూర్చుంది మనుషుల మీద కూర్చుంది కాంగ్రిగేషన్ మీద కూర్చుంది ఇప్పుడు ఆ మృగము లేక ఆ స్త్రీ స్త్రీనే మృగము చివరికి అన్ని కలిసినే అన్నట్టు ఆయన నేను వచ్చేవారం చూపిస్తాను ఇక్కడ ఇవన్నీ ఒకటే ఒక పాట అన్నట్టు ఒకటే భాగం ఒక్కొక్క పీస్ ని పక్కకు చేసి చూపించండు దేవుడు దాని తర్వాత జమ చేసి చూపిస్తుంది ఇప్పుడు అది బొత్తిగా కాల్చివేయబడినని బిగ్రగ్రం చక్రగ్రంథలకు ఇష్టం ఎన్నిసార్లు ఐదో అధ్యయంలో సారీ ఐదవ ధ్యయం కాదు పదమూడవ ధ్యయం అనుకుంటాం పదమూడో పన్నెండవరూ చెప్పగలరు మొదటి రెండు గుంపులు తెగవైబడి చస్తాయి మూడో గుంపుని అగ్నిలో నుంచి బయట తీసుకుని వస్తాయి అన్నాడు ఆ ప్రవచనం మొదటి రెండు గుంపులు సర్పమి తెల్లు శాశ్వతంగా నరకానికి పోతాయి కాబట్టి ఏడో పదిహేడవ శాతం దేవుడు మాట్లాడుకోవద్దు దేవుడి మాటలు నెరవేరు వరకు వారు ఏకాభిప్రాయం గలవారై తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించటం తన సంకల్పము కొనసాగించినట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించను మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజుల నీళ్లు ఆ మహాపట్టణమే అంటే మనకు తెలుసు మహాపట్నం అంటే బౌలను అనుకుంటున్నారు యర్సులేం అనుకుంటున్నారు ఇది ఆత్మీయమైంది మహాపట్టణము ప్రపంచాత్మకంగా ఉన్న మతపరమైన జీవితం కాబట్టి ఆ ఆ మహా మహాబులో మతపరమైన బబులోనది అట్లా తయారైంది చివరికి కాబట్టి ఈ ఏడు ఈ ఏడుగురు రాజులు చూడండి పదో వర్షాలు చూస్తాం ఇంకొక ఐదు నిమిషాలలో నేను క్లోజ్ చేయిస్తాను పదో వర్షంలో చూడండి మరియు ఏడుగురు రాజులు కలరు ఐదుగురు కులిపోయి ఒకరున్నాడు కడమవాడు ఇంకాను రాలేదు వచ్చినప్పుడు అతడు కొంచెం కాలం ఉండవలేను ఈ ఒక్క చూపిస్తాను కానీ ఎనిమిదవ వచనము డీటెయిల్డ్ గా వచ్చేవారమే చూపిస్తానండి ఎందుకంటే ఎనిమిదవ వచనమే ఎంత కీ అన్నట్టు దీనికి ఎందుకంటే నీవు చూచిన ఆ మృగము ఒకప్పుడు ఉండేను కానీ ఇప్పుడు లేదు అయితే అది అఘాధ జలంలో నుండి పైకి వస్తుంది అది నేను చూపించిన ఐదవ అధ్యాయంలో ఐదవ బూర సంబంధించిన బోధలో ప్రట గ్రంథంలోని ఐదవ బూరకు సంబంధించిన బోధలో అఘాధ జలంలోకి పైకి వచ్చేది తేళ్ళని సాధృష్టం కాబట్టి మెడతలు మిడతల దండు వాటికి తేలకున్న బలమంతా బలం ఉందని చెప్పేది ఆ మెడతలే తేలే అని చూపించాం కాబట్టి నీవు చూసిన మృగము ఒకప్పుడు ఉండేను ఇప్పుడు లేదు ఏషాకు సంబంధించింది అది అది చూపిస్త వచ్చేవరము అయితే అది అగాధ జలంలో నుండి పైకి వస్తుంది అంటే ఎందుకు అగాధ జలంలోకి వెళ్ళిపోయింది అది ఒకప్పుడు ఇప్పుడు లేదు ఎక్కడుంది మళ్ళీ ఇప్పుడు అగాధ జలంలో ఉంది కింద భూమి సముద్ర జలములు కింద అక్కడి నుంచి అది వచ్చేటకు నాశనం పోవటకును సిద్ధంగా ఉంది అది నెక్స్ట్ టైం బయటికి వస్తే నాష్టంకి పోతుంది అని చెప్తున్నాడు కాబట్టి ఆ మృగం ఒకడు ఇప్పుడు లేదు అయితే ముందుకు వచ్చి చిన్న సంగతి తెలుసుకొని అంతా ఆసరా కాబట్టి వీటికి సంబంధించిన ఈ ఎనిమిదవ వర్షాన్ని నేను వచ్చానని చూపిస్తాను ఈ రోజు క్లుప్తంగా పదవ వర్షాన్ని చూపిస్తాను చేయండి పదవ వర్షనం అర్థం కావాలంటే మీకు దాని కన్నాకి ఎందుకంటే ఈ ఏడుగురు రాశులు ఎవరు దాని గ్రంథం చూడండి వారన్నా దాని గ్రంథము జస్ట్ విస్ జస్ట్ దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నా ఎందుకంటే మనకు టైం లేదు ఈరోజు నెక్స్ట్ సండే ఈ ఏడుగురు రాజులకు సంబంధించింది ప్రకృతి సహజంగా గతాలు చాలాసార్లు చూపిస్తున్నాను ఈరోజు చూపిస్తాను వచ్చే వారము దాని ఆత్మీయ సత్యాన్ని మీకు చూపిస్తాను చూడండి ఒకసారి రెండవ అధ్యాయం ఇరవై దానిల గ్రంథము రెండవ అధ్యాయము నలభై నాలుగవ వచనంలో ఒకసారి చూసి మళ్ళా తిరిగి మనం పైకి వెళ్ళిపోతాం ధాన్య గ్రంథము నలభై ఇరవై రెండవ అధ్యాయము నలభై నాలుగవ వచనం దానికి దా దాని తర్వాత మళ్ళా ముప్పై ఒకటో చూడండి నలభై వచనం ఇది అర్థం చేసుకోవాలంటే ఈ రాజులు కూడా నలభై అధ్యాయంలో ధాన్యలు గ్రంథంలో మనం ఇది చూడండి ఆ రాజుల కాలంలో దానియలు దానియలు ఈ యొక్క కళ భావం చెప్తుండడు రాజుకి ఆ ప్రతిమకు సంబంధించిన పెద్ద ప్రతిమగా అనిపించిన కళలో దానికి సంబంధించిన దాని ఆ కళ యొక్క భావాన్ని దానియలు ఇక్కడ చూపిస్తున్నట్టు పద్నాలుగో నలభై నాలుగవ వచనంలో ఆ రాజుల కాలంలో పరలోకమైన దేవుడు ఒక రాజ్యము స్థాపించును కాబట్టి ఈరోజు మరోసారి నేను ఇంట్రొడ్యూస్ చేస్తు గతంలో చాలాసార్లు చూపించినది ఎవర రాజులు అని కాబట్టి ఆ రాజుల కాలంలో ఇందాక చూసినము పది రాజులకు సంబంధించిన వాక్యము ప్రకటన కింద పది డబ్దంలో ఆ రాజుల కాలం అని ఇక్కడ ఇది ప్రకృతి సహజంగా నెరవేరుతుంది ఆత్మీయ స్థితిలో నెరవేరుతుంది ఆ రాజుల కాలంలో కాలములలో అంటే వాడి కాలంలో ఒక్కొక్క రాజు ఒక్కొక్క కాలంలో ఉంటాడు అన్నట్టు ఒకడు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు పరిపాలిస్తాడు మరొకడు రాజు ఇస్తాడు వాడొక ముప్పై నలభై సంవత్సరాలు పరిపాలిస్తాడు ఇంకొక రాజు వాడొక డెబ్బై సంవత్సరాలు పరిపాలిస్తాడు అట్లా అట్లా ఆ రాజుల కాలములలో ఒక కాలం కదది కాలములలో పర్లోక దేవుడు ఒక రాజము స్థాపించను కాబట్టి వీళ్ళు ఇంతకుముందు ఐదు మంది ఉండే ఇంతకుముందు ఇంతమంది ఉండే ఏడు మంది ఉండే అందులో ఏడు మంది కాదు పది మంది ఉంటే పది మందిలో ఐదు మంది కూలీరి ఇప్పుడున్నవాడు ఆరవవాడు వాడి తర్వాత వచ్చేది ఏడవది ఇప్పుడు దాని తర్వాత వచ్చేది ఎనిమిదవది అది శాశ్వతంగా నాశంగా పోయేది అవి వచ్చినట్లు వచ్చినట్టే నాశంగా పోతుందని చెప్తున్నారు దేవుడు అయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఈ ఈ రాజులు ఎవరు ఈ రాజుల కాలంలో దేవుడు ధన రాజ్యాన్ని స్థాపించను చూడండి దేవుడే ఒక రాజ్యాన్ని స్థాపించి దానికి ఎన్నటికి నాశనం కలగదు ఇది ఇది చర్చి చర్చికి సంబంధించిన పోతే దేవుడి రాజ్యం దానికి ఎన్నటికీ నాశనం కలగదు అంటే లక్ష నలభై నిజమైన చర్చ్ దేవుడు వాళ్ళను స్థాపిస్తున్నాడు దానికి ఎన్నటికీ నాశనం కలగదు ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరి ఎవరికి చెందద్దు ఇది కేవలం లక్ష నలభై చెందుతుంది అది ముందు చెప్పిన రాజ్యంలో అన్నిటినీ పగులగొట్టి నిర్మూలము చేయను ఆత్మీయ స్థితిలో ఆ తక్కిన అన్ని అబద్ధము అని రుజుపరిచే సంఘం ఇది అంటే ఎన్ని సంఘాలు ఇవి ఎన్ని రాజ్యాలు ఉన్నాయి అది నేను చూపించిన గతంలో మీరు జస్ట్ కృప్తాన్ని చూపించి నేను వాక్యాన్ని క్లోజ్ చేస్తాను ఇప్పుడు ఇంకొక రెండు మూడు నిమిషాలను చూడండి ఆ అది ముందు చెప్పిన రాజ్యంలో అన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయను కానీ అది యుగయుముల యుగ యుగముల వరకు నిలిచను ఈ రాజ్యము దేవుడు స్థాపించిన రాజ్యము అది క్రైస్తవ సంఘానికి సాదృశ్యము నిష్కలంకంగా ముడతలు లేని సంఘము నిందలు సంఘం అతి పరిశుద్ధంగా జీవించే సంఘం ఈ సంఘము ఆయన చెప్పిన పనులు చేసే సంఘం ఇంటి దగ్గర కూర్చొని పనులు పాడుకుని సంఘం కాదు ఇది ఎప్పుడు ఆయనతో పాటు పర్లోకంలో నివసిస్తూ పరిశుద్ధ పర్వతం ఎక్కుతూ అక్కడ ఆయనతో సంభాషిస్తూ గరిపిల్లతో గొర్రెలు ఎక్కడ పోతే వీళ్ళు ఎక్కడ పోతున్నారు దాని ఈ లోకంలో వాళ్ళు చేసిన పనులన్నీ ప్రభు నమిత్తమై ప్రభు చెప్పిన వాక్యం ప్రకారంగా విధేత చూపించి పనులు చేసుకుంటాబోతున్నారు ప్రభు వారి పనులు చేస్తున్నారు వారి కుటుంబాలను పూజిస్తుండు వారి భవిష్యత్తును పూజిస్తుండడు వారికి ఏమేమి అవసరంలు ఉన్నాయో అవన్నీ ఆయన తీరుస్తా ఉన్నాడు ఎందుకంటే వీళ్ళ మనస్సు ఆ రాజ్యాలని ఎట్లా కూలగొట్టాలా వాటిని పగలగొట్టాల అంటే అవి రహస్యంగా ఉన్నాయి నువ్వు పగలగొడితే బయటికి కనిపిస్తే ఎవరి దొంగలని కాబట్టి దేవుడు స్థాపించిన ఈ రాజ్యము ముందు చెప్పిన రాజ్యం పగలగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగయుగములకు నిలిచును శాశ్వతంగా నివసించే ఉండే రాజ్యం ఇది అందులో కేవలం లక్షణ వందాలు అంటారు గొప్ప జన సమూహం అందరూ మరణించి హతసాక్షులై గొరపిల వస్త్రంలో గొరక్ రక్తాల వారి వస్త్రాలు ఒత్తుకొని చివరికి ప్రభు సన్నిధికి వస్తారు అయితే నలభై ఐదో వర్షంలో చేతి సహాయము లేక పర్వతముని తీయన తీయబడిన ఆ రాయి ఎనుమును ఇత్తడిని మట్టిని వెండిని బంగారంను పగలగొట్టుగా తమను చూచి తిరే ఇందువలన మహాదేవుడు ముందు జరగబో సంగతి రాజులకు తెలియజేసి ఉన్నాడు కల దాని పాపం నమ్మదగినది అని దానిలు రాజ్ చెప్పారు కాబట్టి ఈ విశదీకరణ ఏం సంబంధించిందంటే నెప్పుకద్ది జరుపుక దర్శనం కలిగింది దానిలో ఒక ప్రతిమను చూసి పెద్ద ప్రతిమ ఆ దాని దాంట్లో ఏడు విధానాలు మనకు కనిపిస్తుంటాయి ఏడు స్థల ఏడు రకాల మెటల్స్ కనిపిస్తూ ఎంతమంది గ్రహించారు చాలాసార్లు చదివింటారు మీరు దాని ఆ ప్రతిమకి ఏడు అవయవాలు చూపిస్తాటేడు మనకి మొదటి అవయవము దళ రెండవ అవయవము ఛాతి భాగం దాని తర్వాత మనం చూస్తాము నడుములకు సంబంధించింది దాని తర్వాత సంబంధించింది దాని తర్వాత పాదములకు సంబంధించింది అన్ని ఏడుంటాయి అంటే ఆ ప్రతిమ ఏడు రాజులకు సాదృశ్యం అని చెప్తున్నాడు అయితే వాటిని ఎట నలగొడుతుంది ఏడవ సారీ ఆరు రాజ్యం అవి ఆరు ఉంటాయి అక్కడ ఏడవది వచ్చి ప్రభు రాజ్యం అని చూపిస్తున్నాడు అక్కడ అది నేను వచ్చాన మీకు చూపిస్తాను బహుదీర్ఘంగా ఈ రెండవ అధ్యాయాన్ని మనం తిరిగి తిరిగి చూస్తూ ఉంటాం అయితే ప్రకృతి సహజంగా నేను చాలాసార్లు చూపించిన ఈ ఈ రాజ్యాలు ఏవనేది గతంలో ఉండే అయితే మొదటిది ఐగుప్తు రాజ్యం మొట్టమొదటి రాజ్యం ప్రపంచాన్ని పరిపాలించింది రెండవది అషూరిల రాజ్యం మూడవది బబులుల రాజ్యం నాలుగవది పార్సికుల రాజ్యం ఐదవది ఎవరిది గ్రీస్ సామ్రాజ్యం ఆరవది రోమా సామ్రాజ్యం ఇవన్నీ ఒకప్పుడు ప్రపంచాన్ని గడగడలాడించిన రాజ్యాలు మొదటిది ఐగుప్తు ఈజిప్ట్ రెండవది అషూరు ఇంగ్లీష్లో అసిరియాట మూడవది బెగ్లోన్ నాలుగవది పర్షియా పార్సీక దేశం ఐదవది గ్రీసు దేశం ఆరవది రోమా సామ్రాజ్యం మన ప్రభు కాలంలో వీరి కాలంలో అంటే ఇక ఎండ్ టైంకి వచ్చే పట్టు అంటే ఏంటంటే ఐగొక్తి ఎట్లున్ననో అషుర్ అట్లుంది అసూర్లు ఎట్లున్నారో బబులన్ అట్లుంది బబులన్ ఎట్లున్నదో పర్షియా అట్లా ఉంది పర్షి ఎట్లుందో గ్రీస్ అట్లుంది గ్రీస్ ఎట్లుందో రోమా అట్లనే ఉంది ఎగ్జాక్ట్లీ రోమా సామ్రాజ్య కాలంలో మన ప్రభువు తన రాజ్యాన్ని ఆరంభించడు పరలోక రాజ్యానికి సంబంధించిన బోధ అక్కడ అరమైంది పరలోక రాజ్యము సమీపించను అని బాప్తిజమి వ్యూహాను ఆరంభించండు దాన్ని మన ప్రభు కొనసాగించండు విశదీకరించండు ఈ రోజు వరకు కూడా అది ఏడవ సామ్రాజ్యం అయితే ఈ ఏడవ దాంట్లకి వెళ్ళి అది శాశ్వతంగా నచ్చిన నరకానికి పోతుందని చూపిస్తుండడు పదవసంలో మనం చూసినవిందాక ఈ ఆరు రాజ్యాల తర్వాత వచ్చేదే ఏడవది అది మన ప్రభుది పరొక రాజ్యం క్రైస్తవ సంఘం ఈ క్రైస్తవ సంఘంలో నుంచి ఎనిమిదవది బయటకు వచ్చింది అంటే రెండు వేల సంవత్సరాల క్రితము అపోసుల ఈ రోజుకి రెండు సంవత్సరం తర్వాత అది ఎనిమిదవ తానిలాగా అయిపోయింది ఆ ఎనిమిదవది శాశ్వతంగా నరకానికి పోతుంది నశించుకోబోతుంది మనకు తెలుసు మతపరమైన జీవితంలో ఎవరు నశించిపోతారంటే ప్రభుని నామన ప్రవచించలేదా అన్న నీ నామున దయం వెలగొట్లేదా అనే గుంపు నీ నామున రోగులు స్వస్తపరచలేదా అన్న గుంపు అది సర్పంలో తెలకు సంబంధించింది అది ఆ రెండు గుంపులు శాశ్వతంగా నరకాలు పోతాయి ఎనిమిదవది అది వచ్చినట్లే వచ్చినట్లు నాశనానికి కానీ ఏడవది శాశ్వతంగా నిలిచి ఉంటుందని ఇందాక వాగ్దానం చేసింది దేవుడు ధాన్య రెండవ దయం నలభై అది శాశ్వతంగా ఉంటుంది రాజ్యాంగ నువ్వు నేను ఉండాల అందుకొరకు ఈ పాసపడుతున్నాం దాని తర్వాత మూడో గుంపు గొప్ప జనం వాళ్ళందరినీ మనము ఈ యొక్క రాజ్యాంగ లాక్కోన్ రావాలి వాళ్ళు ఉన్నది మత్తు తాగుతున్న గుంపులో బబులోని గుంపుల ఆ బబులోని గుంపులకు మనం బయటకు వచ్చినాం చాలా సంవత్సరాల ఆయన ప్రేమ వలన మనల్ని లాక్కొని మనకి కష్టం అనిపించింది అందులో నుంచి బయటికి వస్తుంటే అయ్యో ఇక్కడ నా పరిస్థితి భవిష్యత్ ఏది అనుకున్నాం కానీ ఈరోజు ఆయన ఎంత ఎంత జాలిగల దేవుడు ఎంత ప్రేమ కల దేవుడు అని అర్థం చేసుకుంటున్నావు మతపరమైన జీవితం నుంచి నేను బయటికి తీసుకొని వచ్చాడు ఆయనతో పాటు నివసింపు లాగన అందుకే వీటన్నిటిని నీకు చూపించగలుగుతున్నాడు నువ్వు దీన్ని అర్థం చేసుకోగలుగుతున్నావు అటువంటి అర్థం చేసుకున్న నువ్వు ఆ రాజ్యంలో శాశ్వతంగా ఉండాలా దాని కొరకు నేను ఏర్పరచుకున్నాడు అదే రీతిగా గొప్ప జనము చిక్కబడింది బబ్బు ఆ బ ఆ గొప్ప జనం బబ్బులోన్ల నుంచి నువ్వు బయటికి లాక్కొని రావాలా నువ్వు నివసించవక్కడ నీకు వాళ్ళతో సవాసం ఉండదు స్నేహితులు ఉంటారు బంధువులు ఉంటారు మిత్రులు ఉంటారు రకరకాలు తెలిసిన వాళ్ళు మనుషులు ఉంటారు ముంపులలో కానీ సెంటిమెంట్స్ పెట్టుకోవద్దు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు సెంటిమెంట్స్ పెట్టుకోవద్దు ఎందుకంటే నీకు ఒక గొప్ప పని అప్పగించబడింది ఏంటని అందులో చిక్కబడ్డ సామాన్య ప్రజలకు అగ్రిగేషన్ని నువ్వు ప్రవచంతో తీసుకొని రావాలి లేకపోతే వాళ్ళు కూడా ఆ ఏడవ మృగంలో ఏడవ రాజులతో కలిసిపోతారు మన శాశ్వతంగా నరకానికి వెళ్ళిపోతారు అందులో పోనీయకుండా దేవుడు వాళ్ళని బయట తీసుకోవడానికి కొరకు నిన్ను నన్ను ఏర్పరుచుకున్నాడు ఆ ఏర్పాటులో విశ్వాసంతో వినయంతో మనము భయభక్తులు కలిగి ప్రీతికరమైన సేవ చేద్దాం అప్పటి కృపరి ప్రభావాన్ని గరించగానే ప్రార్థిస్తున్నాం పరిశుధురవ తండ్రి మహోనతలుగు మా ఏసయ్య మీకు మహిమా ప్రభావాన్ని చెల్లించుకొని చిన్నాం క్రైస్తవ సంఘం వీటన్నింటినీ పోగొట్టుకు నేను ధన్యత ఈ వాక్యాన్ని ఈ యొక్క దాని ప్రకటన గ్రంథాన్ని ధ్యానించడం తడం ధన్యత వాక్యం చెప్తుంది ప్రభు కానీ అది పోగొట్టుకుంది ఈరోజు చర్చి ఎందుకు పోగొట్టుకుందంటే ఆ యొక్క బోధ భూతంలో బోధని స్వీకరించి మత్తిల్లింది ఆ బంగారు పాత్రలో ఉన్న మద్యాన్ని తాగి మత్తిలింది చర్చి కానీ మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి దాని సహవాసం నుంచి బయట తీసుకొచ్చారు ప్రభు పరిశుద్ధంగా మీ కొరకు నిష్కలంగా జీవించలాగన ముడతలు లేకుండా జీవించలాగనా అపవిత్రత లేకుండా జీవించలాగన మీ అంత అత్యశయించేలాగన మీ యొక్క మరణ పుస్తాపన పురుగుదాలో పాల్పొంది జీవించలాగనా మీతో పాటు మీరు ఎక్కడ వెళ్తే అక్కడ నడిపించలాగనా మాకు తీసుకొచ్చినందుకు మీకు మీతో పాటు ఆ యొక్క పరలోకంలో సింహాసనంగా మళ్ళీ కూర్చోబెట్టి మీతో సంభాషించి నేర్చుకోవడం ఆత్మలో అన్నిటి గ్రహించలాగానే నడిపించినందుకు మీకు వింటున్న చిండి ఆశ్రయించండి ప్రభా ప్రవ్వ ఇదొక యుద్ధము ప్రస్తావ జీవితం యుద్ధము అని ఎవరు చెప్పలేదు మేము పోరాడుతుంది శరీరాలతో కాదు ప్రవ్వా ఆకాశ సమూహంలో చీకటి సమూహాలతో దుష్ట శక్తులతో అంధకార సంబంధాలకు లోకనాతను మేము పోరాడుతున్నాం నేను ఈ పోరాటంలో మాకే విజయం ఎందుకంటే మేము మీ పక్షంగా విజయం యుద్ధం మాడుతున్నాం మీరు మమ్మల్ని యుద్ధశులుగా పంపించరు లోకంలో సైతాను శక్తుల మీద యుద్ధం ప్రకటిస్తున్నాం మంత్ర శక్తుల మీద యుద్ధాన్ని ప్రకటిస్తున్నాం రోగాల మీద యుద్ధాన్ని ప్రకటిస్తున్నాం ప్రతి రోగం వెనుకలు ఉన్న టీమర్స్ మీద యుద్ధాన్ని ప్రకటిస్తున్నాం ప్రతి సమస్యల మీద మేము యుద్ధాన్ని ప్రకటిస్తున్నాం ఈ లోకంలో ప్రతి చీకటి శక్తుల మీద మేము యుద్ధాన్ని ప్రకటిస్తున్నాం ఆ యుద్ధంలో మేము పొరాడి విజయం పొందాల ప్రభావ అందుకొరకు మేము ప్రయాసపడుతున్నాం శరీర వ్యామోహాలను అసహించుకొని మీ కొరకు జీవించే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ నడిపించండి రాత్రి మంచి ధర దయచేసి వేహకుల్ స్పరిశించిన ఆలోచపడము ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆ మన ప్రభు ఏసు యొక్క కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తొడైందిగాక ఆ మేన్ అందరికీ ప్రైజుల